సుప్రభ పర్శన దీవ ఇద్రాన్న దీవ మౌనంతుల ఆది సంపట దీవానికి కృపలో జ్ఞాపకం చేసుకొని మహాకృప గల దీవానికి సోతో నీ కృపే కృప పెట్టి దినవంత సేవలు వాడుకొని నడిపించిన వంద నా దీవానికి సూతం దినవంత ఎంతమంది చూడలేకపోతే నిశ్వ్రభ మాకు నిలబెట్టును నా దీవ ఆత్మల భారం మాకు దయచండి యథార్థ దయచండి మా నా చూపించండి ఒప్పుకొని ఇచ్చి పెట్టాలా నా దీవానికి చూతం నీ రాకడా తొరుగుంది విశ్వప్రభ దినానికి భయంకర మీ ఎట్లా జీవించాలా మీరేం నేర్పించండి శుభ్రా నేర్చుకుంటే సాగించండి దాని బిడ్డ నడిపించండి వాక్యం ప్రభా ఉదమ ప్రభా నాటపడాలా తినగల చదువు గ్రహించగల మంచు తెచ్చేయండి ప్రతి ఒక్క వివేషించ జ్ఞానం కలిగే చేసి ప్రస్తుత ఆత్మ నడిపి మా అందరూ దైచం నేర్చుల రవిచల్ల బ్రదర్ ఇప్పుడు మా ఆత్మా బ్రదర్ సిస్టర్ ని కలువరి గిరిలో శవదారైలాడి వేస కలువరి గిరిలో శదారై రేలాడి వేస అన్యాయ తీర్పునుంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా అన్యాయపు తీర్పునుంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా నా దోష క్రియలకై శిలవలు బలియై నా దోష క్రియలకై శిలవలు బలియై నీ ప్రాణ క్రయధనముతో నీ ప్రాణ క్రయధనముతో రక్షించితి కలవరిగిరిలో ఏ దారి తప్పిపోయినా గుర్రెనై తిరిగా ఏ దారి రాగ శిలువధరికి చేరాను దారి తప్పిపోయినా గుర్రెనై తిరిగాను ఏ దారి కాన రాగ శిలువ చేరాను ఆఖరి రక్తపు పొట్టును నా కొరకై దారపోసి పోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా కలువరిగిరిలో కలువరిగిరిలో శిలువదారి హెలుయ్ ప్రైస్లాడు సిస్టర్ సిస్టర్ మీరు కూడా ఒక పాట పాడండి సిస్టర్ తుయి మేరీ ఆశా తువి మేరీ శాస తుయి నా తేనా మేరీ ఆశా తుయి మేరీ శాస తు నా ఓ దానా ఓ క్యా కుమరా సర్కే తులసి మే భూ తీసే యాదకరే దయనా ఓ క్యా నా తుల బ మేరీ తుీి మేరీ శాస తుతా ఆశా యూ తు మేరీ శాస tu hina hota sunena cha yesu yesu yesu yesu oh tu praise the lord ah praise the lord chinna praise మనం దేవుని వాక్యం ధ్యానించుకున్నాము మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసు మహిమ కలుగును గాక పరిశుద్ధుడ కృపా కనికరము గల జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మా ప్రభు మా రక్షకుడ మా విమోచకుడు తండ్రి ప్రభు ఏసయ్య నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులునైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఇదిగో ప్రభనైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభ నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినాం తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందినారు ప్రభ నేను నీ వాక్యాన్ని ధ్యానించిపోతుండగా నా స్వనీతిని స్వబుద్ధిని మీరు తొలగించి నేను నా స్థానంలో మీరుండి నిలబడి ఎట్లా వాక్యాన్ని ఉపదేశిస్తారు ఆ రీతిగా ప్రభ మీరు నాతో మాతో అందరితో మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఒకటో తిమోతికి రాసి రాసిన పత్రికలో ఒకటో తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో వచనంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తే ఒకటో తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో వచనంలో పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణ్ణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన ఏసు క్రీస్తుకు ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి గనుక కనికరింపబడి కాబట్టి తిమోతికి రాసిన ఈ పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తుండు తను ఒకప్పుడు ఎలా ఉన్నాడు అన్నదాన్ని తిమోతికి జ్ఞాపకం చేస్తుడు ఒకప్పుడు పౌలు చూడండి పూర్వం ఎప్పుడు నా కన్నులు తెరవ చూడండి పూర్వము ఆయన ఎలా ఉన్నాడు దూషకుడుగా హింసకుడుగా హానికరుడుగా ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని దేవుడేం చేసిండు తన పరిచర్యకు నియమించి అంటే మన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు అంటే పౌలుని ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు ఏసు ప్రభువే దేని నిమిత్తము ఆయన పరిచర్య నిమిత్తము ఆయనని నమ్మకమైన వాడిగా మన ప్రభువు ఏసయ్య ఈయనని సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి నన్ను బలపరిచిన చూడండి ఈయన ఎలా బలవంతుడైండు ఏసు ఈ పౌలుని బలపరచండి నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుడినై ఉన్నాను చూడండి కాబట్టి తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని కాబట్టి ఎందుకు పౌలు ఈ మాట తిమోదికి రాసి చెప్తుండంటే ఒకప్పుడు నేను కూడా ఒక దూషకుడిని హింసకుడిని హానికరుణ్ణి చూడండి ఆయన బిడ్డల పట్ల ఆయన సంఘం పట్ల ఎంతగానో నేను దానిని హింస పెట్టిన ఎంతగానో చూడండి కాబట్టి పౌలు చెప్తుండు ఎప్పుడైతే ఈ మాట ఎందుకు పౌలు చెప్తుందంటే అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయంలో ఒకటో వచనంలో చూస్తే చూడండి ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో సవులైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చరసాలలో వేయించి సంఘమును పాడు కాబట్టి చూడండి ఇంటింట జొచ్చి పురుషులైనా స్త్రీలనే భేదం లేకుండా తువార్త ప్రకటించే వాళ్ళు యేసు గురించి ప్రకటిస్తున్న వాళ్ళందరినీ ఈయన ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంగమును అంటే సంగమును ఏం చేస్తుండేనా పాడు చేయించుండెను కాబట్టి అలాంటి వ్యక్తిని దేవుడు తన పరిచర్యకు నియమించడమే కాదు నమ్మకమైన వాడిగా ఎంచుకున్నాడు కాబట్టి ఈరోజు ధ్యానించే అంశం ఏంటంటే అపస్త్రుడైన పౌను ఎలా ఒకప్పుడు జీవితం ఉన్నవాడు ఎలా మారిడు మారిన వ్యక్తి ఎలా ఆయన గురించి నిలబడగలిగిండు అన్న అంశమే ఈరోజు మనం ధ్యానించారు ఎందుకు వాళ్ళు వాళ్ళ గురించి ధ్యానిస్తే వాళ్ళ జీవితము ఒకప్పుడు ఎలా ఉంది అలా మార్పు చెందిన జీవితం ఎలా ముందుకు వెళ్ళిందో తెలిస్తే ఈరోజు మన జీవితాల్లో కూడా వాళ్ళ ఒక ఆదర్శంగా నిలుస్తారన్నట్టు చూడండి మనలో కూడా వాళ్ళలాగా చేయాలా వాళ్ళలాగా నేను కూడా దేవునికి నమ్మకమైన వాడిగా ఎంచబడాలా నాకంటూ దేవుడు ఒక పని ఇచ్చిండు నాకంటూ దేవుడు ఒక పరిచర్య ఇచ్చిండు దాని పట్ల నేనేం చేయాలా కృతజ్ఞత కలిగి నా నమ్మకాన్ని నేను దేవుని ఎదుట నిలబెట్టుకోవాలా లేకపోతే రేపటి దినం నేను ఒక అబద్ధికుని అయిపోతా చూడు కాబట్టి పౌలు చూడండి ఎంతగా ఆయన స్త్రీలని లేదు పురుషులని లేదు ప్రతి ఒక్కరిని ఈడ్చుకొని పోయి చూడండి అంతగా ఆయన ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాడు ఈ సంఘాన్ని పాడు చేయాలా యశు క్రీస్తుని గురించిన సువార్తను దానిని ప్రకటించే వారికి ఎలాంటి శిక్షలైనా వేయాలా వాళ్ళని చెరసనలో వేయాలా వాళ్ళని ఏమైనా చేయాలా ఎందుకు ఏసు క్రీస్తుని ఈయన ఒప్పుకోలేదు కాబట్టి కాబట్టి ఏసుక్రీస్తును ఒప్పుకొని వాళ్ళే క్రీస్తు విరోధు ఏసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి కాబట్టి ఈ పౌలు ఎలా ఉన్నాడు క్రీస్తుకు విరోధిలాగా ఉన్నాడు కాబట్టి ఆయన సంఘాన్ని పాడు చూడండి స్త్రీలు పురుషులన్నీ లేకుండా సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరిని ఈడ్చుకొని ఎంతగానో వాళ్ళని ఏం చేస్తాడు చిత్రహింసలు చేస్తాడు అదే చెప్తుండు నేను తెలియక అవిశ్వాసం వలన చేసిని ఎందుకు యేసు ప్రభుని నేను రక్షకుడుగా ఏసు ప్రభుని నేను ఒప్పుకోలేదు నా విశ్వాసం అలా లేదు కాబట్టే నేను తెలియక చేసినాను కాబట్టే నా దేవుడు ఏం చేసిండు నా పట్ల కనికరం చూపించిండు కనికరము చూపించడమే కాదు నన్ను నమ్మకమైన వాడిగా ఎంచుకొని తన పరిచర్యకు నియమించుకున్నాడు చూడండి కాబట్టి అలాంటి యేసు ప్రభుకి నేను ఎట్లా ఉన్నాను కృతజ్ఞత కలిగి ఉన్నాను కాబట్టే దేవుడు నన్ను బలపరుస్తుండు అని పౌలు తిమోతికి చెప్తున్నాడు చూడండి ఈరోజు ఇక్కడ అపస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనంలో అయితే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయ్యను హత్య చేయుటయును తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి అంటే ఆయన సంకల్పము ఉద్దేశము ఆయన గమ్యమైంది చూడండి ప్రభు అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు బెదిరించాల ఎందుకు వాళ్ళని భయపెట్టాల ఎందుకు సువార్తని అడ్డగించాల అదే నా పని అదే నా ఉద్దేశము నా జీవిత గమ్యము నాకు ప్రాణాధారం అదే కాబట్టి నా పని అది కాబట్టి ఆ పనిలో పౌలు ఎలా ఉన్నాడు నమ్మకంగా నిమగ్నమై ఆ పనే చేస్తున్నాడు చూడండి అతనికి ప్రాణాధారం ఏంది ఆయన శిష్యులను బెదిరించాల బెదిరించినా వినకపోతే చంపేయాల చూడండి బెదిరిస్తుండు బెదిరించినా లొంగని వాళ్ళని హత్య చేయుటైన తనకు ఎవరికి ఈ అపోస్త్రుడైన పౌలకి ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొక్కకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి ఎరుషులేమునకు తీసుకొని వచ్చటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని గురించి సువార్థ ప్రకటన చేస్తున్నారో వాళ్ళు పురుషులైతే స్త్రీలైతే వాళ్ళెవరైనా కానీ ఒకవేళ మీరు కనుగొంటే నాకు ఏం చేయమని చెప్తున్నారు సమాచారం ఇవ్వమని చెప్తున్నారు అప్పుడు నేను వచ్చి ఏం చేస్తాడు మొదట బెదిరిస్తాడు బెదిరించి వాళ్ళ లోబాడీ లొంగి వెళితే ఏం లేదు ఒకవేళ బెదిరించినా లోబాడీ లోబడకుండా వాళ్ళు వెళ్ళకుండా ఉంటే వాళ్ళని చంపడానికైనా కానీ ఏమాత్రము వెనక వేయట్లేదు అంతగా నేనేం చేసుకున్నాడు చూడండి దేవుణ్ణి బిడ్డలని హింసించాల కాబట్టే ఆయన చెప్తున్నాడు ఒకప్పుడు నేను దూషకుడును హింసకుడును హానికరుడుని ఎందుకు చూడండి స్టెప్ అన్ని చంపడానికి కూడా పౌలు ఒక కారకుడు కాబట్టి అలాంటి వ్యక్తి యేసు ప్రభు ఏం చేసిండు తన పరిచర్యకు నియమించుకొని తనని నమ్మకమైన వాడినిగా ఎంచుకొని చూడండి ఆయనను ఏం చేసిండు యేసుప్రభు బలపరిచిండు అలా బలపరిచిన దేవుని పట్ల పౌలు ఎలా ఉన్నాడు కృతజ్ఞత భావం ఈరోజు మనకు అది లేదు ఎందుకంటే ఒకప్పుడు నా జీవితం ఎలా ఉంది ఒకప్పుడు నా బ్రతుకు ఎలా ఉంది ఒకప్పుడు యేసుప్రభుని తెలియక ముందు నేను ఎలా జీవించిన వాడిని ఎలాంటి వ్యసనాలకు అలవాట్లకు నా జీవితం ఎలాంటిది అలాంటి చీకటిలో ఉన్న నన్ను యేసుప్రభు ఏం చేసిండు తన వెలుగుగా మార్చుకున్నాడు చూడండి నశించిపోతున్న నన్ను ఆయన రక్షించుకున్నాడు ఆయన కనికరించిండు కృప చూపించిండు నన్ను బ్రతికించిండు అలాంటి దేవుడి కృతజ్ఞత భావం కలిగి మనం నిజంగా యేసుప్రభుని సిల్వ ఎత్తుకొని ఆయనని వెంబడించే వారిగా నిజముగా మనం మనలో కూడా మనం ఏ స్థితిలో నుంచి ఒకప్పుడు వచ్చినామో ఆ స్థితి వారి పట్ల మనకి ఏముంటది ప్రయాసం ఉంటుంది ఈరోజు ఉందా మనుషులకి ఎసుప్రభుణ్ణి నమ్మడం అంటే అవును కష్టాలుంటాయి బాధలుంటాయి సమస్యలు ఉంటాయి దేవుడి నుంచి పొందుకోవాలా తిరిగి నా పని నేను చేసుకోవాలా చూడండి ఇలా ఉన్నారే తప్ప నా జీవితం ఒకప్పుడు ఎలా ఉంది అలాంటి జీవితంలో నేను బయటపడ్డాను నా జీవితంలో దేవుడు గొప్ప వెలుగునిచ్చిండు ఈ రోజు ఎంతో మంది అది తెలియక చీకటిలో ఉన్నారు వాళ్ళ జీవితాల్లో కూడా ఈ వెలుగు కావాలా ఈ సమాధానం కావాలా వాళ్ళు కూడా రక్షణ పొందాలా అని ప్రాయస ఎవడన్నాడు చూడండి ఎందుకు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతుండంటే ఇతన్ని దేవుడు క్షమించి వదిలేలా మార్చుకున్నాడు రక్షణలోకి నడిపించుకున్నాడు తన కన్నులు తెరిచి సత్యాన్ని చూపించిండు దేవుడు ఆయనతో మాట్లాడిండు అలా మాట్లాడిన దేవుడు ఏం చేసిండు ఆయనని బలపరుస్తుండ కాబట్టి పవులు ఎలా పరిచయ చేసిండో మనం చూడాలి చూడండి ఇతను ఎలా జీవిస్తుండే ఎవరైనా కానీ పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా కానీ క్రీస్తుని గురించిన సువార్త ప్రకటన చేస్తే మీరు కనుగొంటే వారిని ఏం చేయమంటుండు బంధించమంటు బంధించి ఎరుసల మునికి తీసుకొని దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు అడిగను అతడు ప్రయాణం చేయించు ధమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నీళ్ల మీద పడి సౌలా సౌలా నీ వెలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విని చూడండి ఎందుకంటే అవిశ్వాసంలో ఉన్నాడు వృద్ధితనంలో ఉన్నాడు ఈరోజు నువ్వెలా ఉన్నావు నీ జీవితం ఎలా ఉందో నువ్వు పరిశీలించుకోవాల ఇప్పుడన్నా నీ కన్నులు తెరిచి వాస్తవాన్ని చూడాలి వాస్తవం ఎవరంటే ఏసుప్రభువే నిజస్వరూపము ఏసుప్రభువే ఆయనని చూడాలి చూడండి ఈ పౌలు దేవుడు మాట్లాడుతుండో నీళ్ల మీద పడినప్పుడు ఆయనతో నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అని అంటున్నాడు నిజంగా ఆయన యేసు ప్రభుని హింసించిండు కాదు కదా బాగా అర్థం చేసుకోవాలా ఈరోజు దేవుడు చూడండి ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఆయన బిడ్డలు హింస జరుగుతుందో ఆయన బిడ్డలను ఎట్లయితే బాధ పెడతారో అది దేవుడికి తగిలినట్టు దాని నొప్పి బాధ అందుకే కదా పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపడతాడంటే నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది నీ ఇష్టానుసారంగా నువ్వు గ్రహించకుండా దేవుడు నీ పట్ల కలిగిన విధానం నువ్వు గుర్తు చేసుకోకుండా నీ ఇష్ట నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తే దుఃఖపడడా నేను ఎందు నిమిత్తం ఇతన్ని రక్షించుకున్నాను ఎందు నిమిత్తం నేను నా పరిచర్యకు నియమించుకున్నాను నాకు నమ్మకమైన వాడిగా ఉంటాడు అనుకుంటే ఎలా ఉన్నాడు బుద్ధి వాడిలాగా అజ్ఞానంతో నడుచుకుంటున్నాడు చూడు దేవుడు దుఃఖపడడా చూడండి ఈ పౌలున్న అంటాడు నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు ఎందుకు నా శిష్యులని నువ్వు హింసిస్తున్నావు నా సంఘాన్ని పాడు చేస్తున్నావు సంఘం అంటే ఎవరు నాలుగు గోడల మధ్య ఉండి స్లాబ్ వేసుకొని ఆర్భాటంగా లైట్లో డెకరేషన్లు పెట్టుకొని ఈ లోకంలో నేను ఇన్ని నెలల్లో కట్టాను అన్ని నెలల్లో కట్టాను ఎంత స్థాపించాను అంత ఎంత అని చెప్పుకునేది సంఘం అంటే చూడు కనిపించే కంటికి కనిపించేది కాదు సంఘం అంటే దేవుని బిడ్డ చూడు యశు బిడ్డలే సంఘం మన దౌర్భాగ్యం ఏంటంటే సంఘం అంటే చర్చి అని పెట్టేస్తున్నారు అందుకు ఇలాంటి అజ్ఞానులకి బుద్ధి లేని వాళ్ళకి దేవుడేం చెప్పిండు ఆల్రెడీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని అక్కడ నేను ఉంటానని చెప్పిండి ఎందుకు ఈ వాక్యం విన్నప్పుడైనా వీళ్ళ కన్నులు తెరవబడతాయేమో వీళ్ళకున్న గ్రుడితనం నుంచి వాస్తవాన్ని నిజ స్వరూపాన్ని చూస్తారేమో నాలుగు గోడల మధ్య ఎందుకు దేవుడు అసలైన మందిరము మీరు పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగుర అని చెప్పిండు అసలైన ఆలయము అసలైన దేవుని మందిరము మనము కదా చూడు ఈ దేహము కదా దీనితో నువ్వు దేవుడిని మైమపరచాల కాబట్టి దేవుడు వాక్యం మాట్లాడుతుండు అందుకు మనుషుల చేత నిర్మించబడిన దానిలో ఎక్కడ దేవుడు ఉండడు ఎక్కడుంటాడంటే నువ్వు మార్పు చెంది నిన్ను నువ్వు మార్చుకొని నీ జీవితాన్ని నీ బ్రతుకుని నీ అలవాట్లను నీ సమస్త హేయక్రియలన్నిటిని విడిచిపెట్టి తగ్గించుకొని ఆయన దగ్గర నీ పాప క్షమాపణ పొందుకొని యశుప్రభుని రక్షకుడిగా అంగీకరించిన నువ్వు మారుమనసు పొందిన నువ్వు ఎప్పుడైతే ఆయన మూలంగా జన్మించుతావో నువ్వే దేవుని మందిరం అన్నట్టు చూడండి చర్చికి వెళితే ఎక్కడ భక్తి ఎక్కడ లేని మనుషులకు ఎంతో దానిలో ఉన్నంత కాలం నిష్టగా నియమంగా అసలైన మందిరం నువ్వు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నువ్వు ఎప్పుడూ అబద్ధాలు ఆడవు ఎప్పుడు పాపం చేయు దేవునికి విరోధమైన ఏ క్రియ నీలో కనిపించదు అక్కడ నువ్వు భక్తి ఉంటే ఏం లాభం అసలైన మందిరము నువ్వు కదా నీలో అపవిత్రమైనవన్నీ మనం తెచ్చుకుంటే మన జీవితాల్లో ఏం లాభం చూడండి ఎప్పుడైతే ఈ సవులు ఆ రీతిగా సంఘాన్ని హింసిస్తుండో అదే తనకు ప్రాణాధారంగా అదే తన గురి అదే తన గమ్యం అనుకున్నాడు అనేకులను బెదిరిస్తాడు హత్య చేస్తుండడు ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన స్వరం ద్వారా ఈ సవులుతో చూడండి మాట్లాడుతున్నాడు నువ్వెలా నన్ను హింసిస్తున్నావని ఒక స్వరము పలుకుటా వినను ప్రభువ నీవెవడం అని అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న ఏసును చూడండి కాబట్టి ఈయన ఎవరిని హింసిస్తుడు దేవుణ్ణి చెప్పండి ఇప్పుడు నీకు అర్థం అవ్వాలా నువ్వు హింసించబడుతున్నావంటే అయో నాకెందుకు ఈ శ్రమ వచ్చింది నాకెందుకు ఈ నీ కూడా నువ్వు ఎప్పుడు నీకు తగిలిన బాధ ఎవరికి తగులుతుంది నీకు తగిలిన శ్రమ ఎవరికి తగులుతుంది యేసుప్రభుకి తగిలుతుంది నువ్వు అపవిత్రంగా జీవిస్తే ఆ బాధ ఎవరికి తగులుతుంది ఈ జ్ఞానం ఉండదు క్రైస్తవులకు ఎందుకు స్వార్థపరులు కాబట్టి చూడు యేసుప్రభుని ఒక వ్యాపారం చేసేవాడు కానీ లాభాదేవీలు మాట్లాడుకున్నట్టు చేస్తారన్నట్టు కానీ జీవితాలు మార్చుకోరు కష్టం వస్తే కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తారు కానీ నేను ఇలా జీవించడం దేవునికి ఇష్టం ఉండకూడదు నా జీవితం ఇలా ఉండకూడదు నేను ఈ రీతిగా చేయకూడదు అన్న జ్ఞానం ఉండదన్నట్టు వంకర బుద్ధి అన్నట్టు వీళ్ళకి చూడండి ఇప్పుడు దేవుని బిడ్డల్ని హింసిస్తే నన్ను హింసిస్తున్నావు దేవుడు బాధపడినప్పుడు నువ్వు ఆయన సొత్ అలాంటి నువ్వు అలాంటి నువ్వు చూడండి మనము ఎప్పుడైతే దేవునికి తగినవి కాని క్రియలు కనబరుస్తూ దేవునికి తగిన జీవితము జీవించకుండా మన ఇష్ట ప్రకారంగా జీవిస్తే దేవుడు బాధపడ ఈ జ్ఞానం ఉన్న ఈ సత్యం తెలిసినాడు ఎవడు యశు ప్రభుకి విరోధమైన ఏ పని దేవుడికి కోపం తెచ్చే పని ఆయన పట్ల చూడండి భయం పని భక్తి పని ఏ ఒక్కడు ఎవరు చేయరు ఈరోజు చేయగలుగుతున్నారంటే తిరుగుబాటుతనం అన్నట్టు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభువాన్ నీ వెవడవని అతడు అడగగా ఆయన నేను నువ్వు హింసించుచున్న ఏసును చూడండి లేచి పట్టణంలోకి వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలుపుబడునని చెప్పను చూడండి ఈయన అవిశ్వాసంలో ఉన్నప్పుడే వృద్ధితనంలో ఉన్నప్పుడే నిజము కాదు అబద్ధాన్ని ఆశ్రయించినప్పుడే అసత్యంలో ఉన్నప్పుడే చూడండి తను అనుకున్న పని కరెక్ట్ అని ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుండడు అలాంటి వ్యక్తి నిజమైన సత్యం తెలిస్తే ఎంతగా ప్రయాస పడతాడో అది కూడా యేసుప్రభుకు తెలుసు చూడు తనకు తెలియని దానిని అబద్ధాన్ని అంత సీరియస్నెస్ అంత డెడికేటెడ్గా తను ఏం చేస్తుండడు సంఘాన్ని పాడు చేస్తుడు దానినే ఒక ఉనికిలాగా పెట్టుకొని పనిచేస్తుంది ఏది గురుడితనం వల్ల అవిశ్వాసం వల్ల అదే ఈ అవిశ్వాసి విశ్వాసిగా మారితే నిజమైన సత్యాన్ని గ్రహిస్తే చేయడం అది ఎవరికి తెలుస్తుంది యేసు ప్రభుకి తెలుస్తుంది అన్నట్టు కాబట్టి ఇలాంటి వ్యక్తిని దేవుడేం చేసిండు చూడండి నీకు తెలుపునని చెప్పాడు అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరు కానీ చూడక మౌనులై నిలబడి ఎప్పుడైతే ఆ రీతిగా ఆయన అక్కడ ఉన్నాడో అననీయ అనే చూడండి ఒక శిష్యుడు వచ్చి ఏం చేస్తాడు ఆయనకి ఎప్పుడైతే బాప్తీసం ఇస్తాడో ఎప్పుడైతే ఆయన బాప్తీసం ఇస్తాడో ఆయనకి ఎప్పుడైతే కన్నులు తెరవబడతాయో చూడండి ఇక్కడ ఉంటుంది అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్య ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు ఇతడు నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను అననియ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన ఏసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాన్నాడని చెప్పెను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటికి రాలగా దృష్టి కలిగి లేచి బాపిసం పొందెను తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచు వచ్చెను చూడండి ఎప్పుడైతే ఈ అననియా ద్వారా దేవుడు చూడండి ఆయనని పంపించిండో ఈ పౌల దగ్గరికి ఆయన ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి చూడండి ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చిందో ఈయనకి ఎప్పుడైతే దృష్టి కలిగిందో ఈ పౌలకి ఎప్పుడైతే ఈ ద్వారా ఆయన బాప్తిసం పొందిండో వెంటనే ఆయన ఆహారం పుచ్చుకొని బలపడి ఏం చేస్తాడు వేసే దేవుని కుమారుడు ఆలస్యం చేయలేదు కదా ఎందుకు నమ్మకమైన కదా ఎవరు ఎంచుకున్నారు ఏ ఈరోజు మనం ఎలా ఉంటామంటే మనుషుల దగ్గర నమ్మకమైన వారిలాగా మనుషులను మెచ్చుకునేలాగా లేదా మనుషులు నన్ను చూసి పొగిడేలాగా మన విధానము ఈ లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉంటుంది ఈ లోకంలో పనిచేసేవాడి కూడా నమ్మకంగా పనిచేస్తాం చూడు అన్నిటిలో నమ్మకంగా ఉంటాం మనం సంపాదించుకునే దాంట్లో నమ్మకంగా ఉంటాము జాగ్రత్త పడే నమ్మకంగా ఉంటాము చూడండి మన బిడ్డల గురించి మన గురించి మన ఆరోగ్యాల గురించి అన్నిటిలో బహు నమ్మకంగా బుద్ధి కలిగి జాగ్రత్త కలిగి ఉంటాం కానీ మనకంటూ యేసు ప్రభు కూడా ఒక పరిచర్య అప్పగించండి మనకు వరకు దేవుడు ఒక పని అప్పగించండి నన్ను దాని నిమిత్తము ఆయన రక్షణలోకి నడిపించి నన్ను ఎన్నుకున్నడే ఎంచుకున్నాడే దాని పట్ల నేను నమ్మకంగా ఉండాలన్న భయము భక్తి జాగ్రత్త ఆసక్తి శ్రద్ధ ఎవరికీ ఉండదు ఎందుకు ఈ లోకాన్ని ప్రేమించే ఇక్కడే వెతుక్కుంటారు ఈ లోకంలో సంపాదించుకునే దీనిలోనే సంపాదించుకుంటారు కానీ ఆత్మల సంపాదన అనేదాన్ని పెట్టుకున్న వాళ్ళు ఈ పౌలు లాగా ఆలస్యం చేయకుండా సత్యం తెలిసిన వెంటని ఏం చేసిండు అంతకుముందు ఏసు దేవుడు కాడని హింసిచ్చిండు బాధ శ్రమలు పెట్టేండు దానికి అడ్డు వచ్చిన వాళ్ళని చంపడానికి కూడా వెనుకడైన వ్యక్తి ఎప్పుడైతే ఏసు దేవుడని గ్రహించిండో ఏ మాత్రము నిద్రపోలేదు ఏ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏసు దేవుని కుమారుడని సువార్థ ప్రకటన చేస్తుండడు ఈరోజు అలాంటి ప్రయాసము అలాంటి దేవుని పట్ల మనమున్నామా చూడండి దేవుడు ఆయనని వెంబడించే ప్రతి ఒక్కరూ ఆయన శిష్యులే కదా ప్రతి ఒక్కరూ నా శిల్వ ఎత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని చెప్పిండు యశ్ ప్రభ నన్ను వెంబడించమని ఈరోజు నిజంగా దేవుని పరిచర్య పట్ల దేవుని పని పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నావా ప్రతి ఒక్కడు ఒక దినము ఆయన రాకమానడు ఒక దినము నువ్వు ఖచ్చితంగా ఆయన ఎదుట నిలబడక మానం నేను భయపెడతలేదు మిమ్మల్ని బెదిరిస్తలేదు ఈ మాట సత్యము వినినవాడు గ్రహించిన ఇక మీదటన్నా దేవుని పట్ల నాకు అప్పగించబడిన పరిచర్ ఏదో నన్ను నమ్మకంగా ఎంచుకున్న దేవుని పట్ల మేము ముందుకు పోవాలన్న ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి చూడండి ఇక మీదటన్నా ఆయన కొరకు జీవించడం మొదలు లేదు తృణీకరించిన వాళ్ళు దానికి తగిన మూల్యము ఒక దినము చెల్లించుకోక తప్పదు కాబట్టి చూడండి అప్పుడు వెంటనే ఈయన ఏం చేశాడు దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించచూ వచ్చను అపస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో వినిన ఎందుకు అరే నిన్న ఏసు ప్రభుని పత్రికలు ఇచ్చేండు ఎవరన్నా వచ్చి సువార్త ప్రకటిస్తే మీరు కనుగొంటే నా దగ్గరకు బంధించుకొని తీసుకురామని చెప్పండు నాకు సమాచారం ఏమన్నాడు ఎంతో మందిని స్త్రీలు లేదు పురుషులు లేదు ఎవరనే తేడా లేదు ప్రతి ఒక్కరిని ఈడ్చుకొని పాలేసేండు చూడు ప్రతి ఒక్కరిని బెదిరించండు ఇలాంటి వ్యక్తి యశు ప్రాభు పట్ల ఈ రోజుకి ఒక్క రోజులో ఏమొచ్చింది ఆయన దేవుని కుమారుడని క్రీస్తుని గురించిన సువార్త ఈ అపస్తుడైన పావులు ప్రకటిస్తుంటే ఆశ్చర్యం కాదా ఆశ్చర్యమా కాదా చూడండి ఎప్పుడైతే ఆ వినిన ఏం విన్నారు క్రీస్తుని గురించిన సువార్త విన్నారు చూడండి కాబట్టి ఈ వినిన వారందరూ విభ్రాంతిని అంది ఎందుకు మన జీవితాల్లో దేవుడు అలా ఆశ్చర్యపడేలాగా మనల్ని చూసి దేవుడు విభ్రాంతిని అందేలాగా మనం ఎక్కడ ఉండం ఎందుకంటే సోమరులైన చెడ్డదాసులు ఏం చేస్తారు వాళ్ళకిచ్చిన తలంతులు కూడా వాళ్ళలోనే పెట్టుకొని వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళ దీపాన్ని మంచం కింద పెట్టుకొని వాళ్ళకి వాళ్ళే ఆరిపోతారు అన్నట్టు వీళ్ళకి ఒక దినము తీర్పు ప్రతి ఒక్కడు అందులో ఏ భేదం లేదు నువ్వు రెవరెండ్ అయినా విషపైనా నువ్వు పెద్దవాడివైనా ధనికుడివైనా పేదరాలువైనా ను ఏ కులమైనా ఏ జాతి ఏ మాతమైనా ఏ ప్రాంతమైనా ఈ లోక రీతిగా చెప్పుకునే ఏ సంఘస్థుడు అయినా ఏ డినామినేషన్ అయినా ప్రతి ఒక్కడు ఆయన ఎదుట నిలబడక మానడు చూడండి ఆయన ఏ అడగక మానడు నీకు ఇచ్చిన తలాంతులు నువ్వేం చేసినవని ఆయన నిన్ను ప్రశ్నించక మానడు చూడు నువ్వు విత్తువాడవు కోయి కాబట్టి ఈ లోకంలో ఈ భూమిలో ఉన్నంతసేపు దాని కొరకు వెతికినాను నీ తలాంతును మాత్రము అక్కడే పెట్టేసి నీ దగ్గరకు వచ్చినానని సిగ్గుతో తలదించుకొని మాట్లాడతారా చూడ అయ్యా నువ్వు నాకు ఇచ్చిన తలాంతులు ఐదయ్యా నేను పది చేసినానని చెప్పి ధైర్యంగా ఆయన ఎదుట నిలబడగలుగుతారా ఇది ఒకరు చెప్పుకుంటే రాదు ఒకరు మెచ్చుకుంటే గలగరు తీర్పు తెచ్చే దేవుడు న్యాయాధిపతి మన ఎదుటే మన వాకిటే నిలిచి ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర సమాధానం చెప్పాలి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎన్ని సాకులైనా ఎన్ని కారణాలైనా నువ్వేమైనా చెప్పచ్చు వాడు వినొచ్చు వినకపోవచ్చు నిన్ను తిట్టొచ్చు లేదంటే అనుకోవచ్చు కానీ చూసే దేవుడు పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ జీవితం ఎలా ఉందో కూడా సమస్తము ఆయనకి మరుగుపరచబడింది ఏం లేదు దాచబడుతుంది ఏం లేదు కాబట్టి అలాంటి దేవుణ్ణి ఎవడు మోసం చేయలేడు ఎవడు అలాంటి దేవుడి దగ్గర సాకులు చెప్పలేడు ఆ దేవుడి దగ్గర కూడా పోయి సమర్థించుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి ఎప్పుడైతే ఈ వినిన వారందరూ విభ్రాంతి నుండి ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడితడే కాడ ఏ నామమున యేసుక్రీస్తు నామమున కాబట్టి యేసుప్రభు నిమిత్తము ప్రార్థన చేసిన వాళ్ళు ఆయన గురించి ప్రకటించిన వారు అందరినీ నాశనం చేసిన ఈ పౌలే ఎందుకు గురుడితనం అన్నట్టు అదే చెప్పుకుంటున్నాడు ఒకప్పుడు నేను దూషకుడిని హానికరుడిని ఎంతగానో హింసించిన వారిని అయినా ఏం చేశాడు అవిశ్వాసం వలన తెలియక చేసిన నేను తెలుసుకొని చేసి ఉంటే నాకు శిక్ష బహుభయంకరంగా ఉండేది ఈరోజు మనం మాత్రము తెలిసే చేస్తాం వాక్యాలు ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరికి తెలుసు నేను చేయాలని ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే సమర్థించుకుంటూ మనల్ని మనల్ని నచ్చ చెప్పుకుంటూ పోతున్నామన్నట్టు సువార్త ప్రకటించాల్సిన భారం ఎవరికి తెలియదు యశు ప్రభు నమ్మిన నేను ఆయన గురించి ప్రకటించాలని ఎవరికి తెలియదు ఆయన తెలియక ఏసు దేవుని కుమారుడు కాదని గ్రహించక అవిశ్వాసంలో ఉన్నాడు కాబట్టి గృడితనంలో ఉన్నాడు కాబట్టి తెలియక చేసిండు కాబట్టి నేను కనికరి పొందుకున్న ఆయన దగ్గర పొందుకోవడమే కాదు నన్ను బలపరిచిండు నన్ను బలచపరచడమే కాదు నేను అనేతులను బలపరిచేలాగా నాకంటూ ఒక పరిచయం ఇచ్చిండు దాని నిమిత్తం నన్ను నమ్మకమైన వాడిగా ఎంచుకున్నాడు కాబట్టి నేను ఎలా ఉండాలి నాకు అప్పగ నన్ను ఆయన పట్ల నమ్మకమైన వాడిగా ఉండాలి ఈరోజు మనం ఉన్నాం దేవుని పట్ల నమ్మకమైన వారిగా సువార్థ ప్రకటన విషయం పక్కన పెడితే అసలు పరిశుద్ధతలో కానీ దేవుని వాక్యాన్ని పాటించడంలో కానీ దేవుని తగినట్లుగా మన జీవితాలు కానీ మన సాక్ష్యాలు కానీ ఎక్కడున్నాయి మనకి కాబట్టి ఎప్పుడైతే వారిని బంధించి ప్రధాన యాజకుల ఎద్దకును కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిది అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఆస ఆసక్తి తీవ్రత తెలియని దాని కొరకే అంత ఆసక్తి కలిగిండు అంత తీవ్రత కలిగిండు అంత శ్రద్ధగా అది మంచా చెడా కాదు చేసేసే కానీ ఇది తెలిసింది కదా సత్యము నిజమైన దేవుడు యేసుప్రభు అని తెలుసుకున్నాడు కదా కాబట్టి ఈయన ఆశ ఇంకా ఏమైంది చూడండి ఇంకా రెట్టింపైందన్నట్లు అలా ఈయన దేవుని దగ్గర బాగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు ఎవరిని యేసుప్రభుని ఈయన కూడా ఒకప్పుడు ఒప్పుకోలేదు కదా క్రీస్తుని యేసుప్రభు శరీరధారి అయి వచ్చిందని ఒప్పుకొని వాడేవాడు వాడే క్రీస్తు విరోధి వాడే క్రీస్తు వంచకుడు అన్నట్టు కూడా వంచకుడు కాబట్టి విరోధి కాబట్టి హింసిచ్చిండు సంఘాన్ని ఈరోజు కూడా అనేకులు హింసిచ్చేవాళ్ళు వీళ్ళంతా ఎవరు యేసు ప్రభుని వాళ్ళు అంటే యేసుప్రభు ఈ లోకానికి శరీరదారిగా వచ్చిండు ఒప్పుకోరు వీళ్ళు శ్రమల్లో పెడతారు అన్నట్టు క్రైస్తవులు ఆయన దేవుడు కాదని దేవుడని నమ్మితే రక్షణ వస్తుంది కాబట్టి చూడండి అయితే సౌలు మరి ఎక్కువ బలపడి ఏనే క్రీస్తుని రుజువు పరచుచు అలాగే దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరచను ఎందుకు కలవరం వస్తుందంటే ఈ యూదులకి మాతో ఉన్నవాడు మాకు సహకారంగా ఉన్నవాడు అలాంటి ఇప్పుడు రివర్స్ అయిపోయి రివర్స్ అయిన వాడు మామూలుగా అయ్యిండ అందరికన్నా పది రెట్లు ఎక్కువగా పనిచేస్తాం అందుకు వీళ్ళకి భయం అంత ఆసక్తిగా శ్రద్ధగా యేసుక్రీస్తు ప్రభుని రుజువు పరుస్త కాబట్టి వీళ్ళ భయం ఏంది ఆయన గురించి ప్రకటన చేయకూడదు ఆయన సువార్తని ప్రకటించకూడదు ఎక్కడ మా ఉనికి పోతుదో అని భయం ఈ రోజు కూడా లోకంలో యేసు ప్రభు పట్ల అందరి ప్రతి ఒక్కటి భయం సత్యం చెప్తే ఎక్కడ నాకు బొర్రలు వెళ్ళిపోతాయని ఆ సంఘ కాపరికి భయం అందుకు ఎవడిని రానియడు సంఘంలోకి ఎందుకు రుచి తెస్తే ఎవడు ఉండడు కదా మీ దగ్గరే రుచి ఉందంటే ఉంటారు మీ దగ్గర రుచి లేదంటే వెళ్ళిపోతారు కదా చూడు అనేకులకి ఇతరుల వాళ్ళకి భయం ఇతరుల దేవుళ్ళని అతను ఎందుకు ఈయనని ఎక్కడ రుజువు పరిస్తే మా ఉనికి ఎక్కడ పోతుంది అని వాళ్ళకి భయం ఎందుకంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు కాబట్టి కలవర ఎందుకు కలవరపడాలి నిజమైతే అబద్ధమైతే భయపడాలి నువ్వు ధైర్యంగా ఉండాలి కదా నీకెందుకు కలవరం వస్తుందంటే అక్కడే తెలుస్తుంది ఈరోజు యేసు ప్రభు పట్ల కలవరపడి దానిని అణచివేయాలని చూసేవాళ్ళు దాన్ని ఆపగించి చూడాలనుకున్న వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా చూడు ఆయనని ఎవ్వడూ అడ్డగించలేడు ఎందుకు ఆయన మూలంగా ఈ సృష్టి మొత్తం కలిగింది కాబట్టి చూ అలాంటి దేవుడు యేసు ప్రభువే నిజమైన దేవుడు అలాంటి దేవుణ్ణి పౌలు ఏం చేస్తాడు రుజువు పరుస్తాడు మనం కూడా రుజువు పరచాలి యేసు ప్రభు ఎదుటి వారిని విమర్శిస్తేనో ఎదుటి వారిని ఏం కాదు నువ్వు రుజువు తర్కాలు పెట్టుకొని వివాదాలు పెట్టుకొని వాడితో కొట్లాట్లు పొగడతలు పెట్టుకుంటే కేసు ఎక్కడ మనం పరిచయం కూడా చేయలేమన్నట్టు మనం కొట్లాట్లు పెట్టుకోవడానికి ఎదుటి వారి పట్ల తగాదాలు పెట్టుకోవడానికి వివాదాలు పెట్టుకోవడానికి మత్సరాలు పెట్టుకోవడానికి కాదు కదా సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడిస్తుంది ఎక్కడ ఆయన పని చేయలేదు కదా ఈరోజు మనుషులు చేస్తున్నారంటే వీళ్ళు వంచితులు కదా వీళ్ళు ఎక్కడున్నాడు క్రీస్తు ఆయన సత్యాన్ని ఆయన మార్గాన్ని ఆయన త్రోవను వంకర చేసే ప్రతివాడు అపద్ధికుడే అలా చెప్పే ప్రతివాడు ఆయన వంచకుడెందుకు మోసగాలు అన్నట్టు వీళ్ళు ఈరోజు కూడా ఉన్నారు దొంగలు ఆయన నామాన్ని దూషణ పాలు చేసే దొంగలు ఉన్నారు ఆయన నామాన్ని పట్టుకొని గొరెల్లాగా కనిపిస్తూ క్రూరంగా ఉండే తోడేళ్ళు ఉన్నారు తోడేళ్ళ లాంటి కలిగిన మనుషులు ఉన్నారు కాబట్టి ఇలాంటి వంచకుల మధ్య నువ్వు రుజువు పరచాలా దేవుని వాక్యాన్ని యశుప్రాభమే సత్యం అదే రుజువు పరచాల చూడండి కాబట్టి పౌలంటుడు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనంలో నేను క్రీస్తుతో కూడా శిల్వ వేయబడి ఉన్నాను ఇక నువ్వు నేను కాను ఎందుకు నేను చనిపోయినా ఎప్పుడు ఎప్పుడైతే అవిశ్వాసం వలన చేసినానో ఎప్పుడైతే ఆ దేవుని స్వరం విని నేను చూచినానో అప్పుడే ఈ సౌలనే వాడి జీవితము ముగిసిపోయింది ఇప్పుడు బ్రతికే జీవితం ఎవరు కొరకు ఏసుప్రభు కొరకు ఆయన ఎందుకు శిలువ వేయబడి ఉన్నాడు ఎందుకు వేయబడ్డాడు నీ కోసం నా కోసం అన్నట్టు వినే మీకోసం చెప్పే నా కోసం ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుని కోసం ఆయన సిలువ వేయబడ్డాడు ఎందుకు వాళ్ళ పాపాల నిమిత్తం వాళ్ళ అపరాధముల నిమిత్తం వాళ్ళ దోషముల నిమిత్తం వాళ్ళ అతిక్రమముల నిమిత్తమే ఆయన శిలువ వేయబడి ఉన్నాడు వీళ్ళ మీద పడాల్సిన శిక్షను ఆయన పాప పరిహార్ద బలిగా ఉండి తన మీద వేసుకొని కీడు ఆయన అనుభవించి మేలు మనకు చేసిండు ఆయన చనిపోయి మనల్ని బ్రతికింపజేసిండు అది యేసుప్రభు యొక్క త్యాగం ఆ త్యాగం ఆయన ఎట్లా చేసిండో నేను కూడా ఆయనలాగా సిరువు వేయబడతాను అంటే దాని అర్థమైంది ఆయన ఎట్లా అనేకుల కొరకు శ్రమ పడిండో బాధపడిండో కొరకు ఆయన అంతగా పొందిండో అంతగా నేను కూడా పొందగలను అలా ఆయన ఉన్నాడు దేవుని పట్ల ఈరోజు అలాంటిది ఉందా మనకి మనకి సమయం దొరికితేనో మన పండ్లు మన ఇంట్లో పండ్లు మన పర్సనల్ పండ్లు అన్ని చూసుకొని ఏదో కుదిరితే ఎవడన్నా పిలిస్తే అది ఇప్పుడు పిలిస్తే రెండు రోజులకో మూడు రోజులకో పోతామన్నట్టు అది మీ యొక్క ఫెసిలిటీని బట్టి అన్నట్టు ఎంత నమ్మకంగా ఉండాల్సిన ఇలాంటి వాళ్ళు ఒక దినము ఖచ్చితంగా యశుప్రభు ఎదుట నిలబడక తప్పదు అది నేనైనా మీనే మీరైనా ఆ రీతిగా ఉన్నవాడు ఎంతటి గనుడైనా గొప్పవాడైనా వాడు ఎవడైనా కానీ యేసుప్రభు ఎదుట నిలబడక మానదు నువ్వు చేసిన ప్రతి క్రియను గురించి ఒక దినం ఆయన ఎదుట చెప్పక మానవన్నట్టు నువ్వు నిజంగా భక్తి కలిగిన వాడి దేవుని పట్ల నీకు భయం ఉంటే దేవుని పట్ల నువ్వు నిర్లక్ష్యం చేయవు నీలో నిజంగా దేవుడు భయం ఉంటే ఈరోజు మనకి ఎవరము కూడా నిర్లక్ష్యం చేయం భయం లేదు భక్తుంది అందుకు భక్తి శక్తి ఎట్లా ఆశ్రయించరంటే భయము భక్తి దేవుడు ఉంటాడు అన్నట్టు పుట్టి భక్తి వేషధారణ అన్నట్టు అందరూ భక్తి చూపిస్తారు కానీ దేవుని పట్ల భయం చూపి భయం చూపించేవాడు ఎవడు దేవుని పని ప్రకారంగా నమ్మకంగా ఉండి పనిచేస్తారు వాళ్ళకి ఇచ్చిన పిలుపు విషయంలో బాగుంటారు వాళ్ళకి ఇచ్చిన రక్షణ విషయంలో బాగుంటారు వాళ్ళ పట్ల దేవుడు చేసిన మేలును బట్టి కృపలను బట్టి కృతజ్ఞత భావం కలిగి ఉంటారు ప్రతి విషయంలో దేవుని తగిన ప్రతి పనిలో వీళ్ళు ఎట్లా ఉంటారు భయంతో ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా దేవునికి ఆయుస్కరంగా ఉండరు నేను ఎలా పడితే అలా జీవించి వచ్చి క్షమించంటే క్షమిస్తాడు కానీ జీవగ్రంథంలో లెక్కించబడే వాటి అన్నిటికీ ఎవడు ఉత్తరవాది నువ్వే అన్నట్టు చెప్పే నేను ఆ రీతిగా ఉంటే మీనే మీరు అన్నట్టు ఈరోజు నేను క్షమించొచ్చు నీ జీవిత కాలం అంతా చేసే ప్రతి ప్రార్థనలో క్షమించొచ్చేమో కానీ నువ్వు చేస్తున్న ప్రతి క్రియలకు జీవగ్రంథంలో లెక్కించబడుతున్నాయి వాటికి ఖచ్చితంగా నువ్వు సమాధానం ఇవ్వాలా ఆయన ఎదుట నువ్వు నిలబడాల ఆ దినము ఆ గడియ ఏ సమయమున ఏ జామున వచ్చినా తెలియదు కనుక మెలుపుగా ఉండమన్నట్టు కాబట్టి ను మెలుగుగా ఉంటే నీకు ఇచ్చిన పరిచర్య పట్ల నీకు ఇచ్చిన దేవుని బారం పట్ల నమ్మకంగా ఇక్క మీద కన్నా నువ్వు చేయడానికి ప్రాయసపడతావు లేదు చూడ ఇల్లు ఒక రీతిగానే ఉంటాను ఇల్లు ఒక రీతిగానే మాట్లాడతాను ఇలా ఒక రీతిగానే అన్ని పొందుకుంటా అంటే లోకము దాని ఆశాన్ని గతించిపోతాయి ఒక దినం మనం కూడా గతించే పోతాం కాబట్టి నేను కూడా స్థితితో శిలువ వేయబడి ఉన్నాను ఇక నువ్వు నేను కాను ఈయన కాకపోతే ఎవరు అంటే నేను కనిపిస్తే రూపం నాదే అయినా కానీ నాలో ఉన్నవాడు యేసుప్రభు అని చెప్తున్నాడు ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మనుషులు ఎప్పుడు చెప్పేవాడినే చూస్తారు అందుకు ఎవడి జీవితం మారదన్నట్టు ఎందుకు శరీరానుసారులు శరీరంగానే ఉంటారు యేసుప్రభుని చూడలేదు వడ్లమ్మ కుమారుడు యేస కుమారుడు మరియమ్మ కుమారుడు మనం ఎందుకు చూడాలా చెప్పండి మనుషులని వాడు చిన్నోడైతేంది పెద్దోడైతే ఏంది వాడు ఎవడైతే నీకు ఎందుకు చెప్పేవాడు దేవుడు తలుచుకుంటే కాకులు ద్వారా తన భక్తుల్ని కాపాడుకున్నాడు నోర్లేని లేని గార్ధపం ద్వారా కూడా నోరించి మాట్లాడిచ్చాడు ఆయన వాడదలుచుకుంటే ఆయన మాట్లాడదలుచుకుంటే ఎవడి ద్వారా ఏ రీతిగా దేవుడు మాట్లాడతాడో తెలియదు నీ పని నా పని ఏంది వివేచన కలిగి దేవుడు ఏం మాట్లాడుతూ నా జీవితం దానికి ఎట్లా ఉంది అని మార్చుకుంటే వాడు లోబడిన వాడు అన్నట్టు చాలా మంది దేవునికి లోపడడం అంటే ఏంది దేవునికి లోపడడం అంటే దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడి యొద్ నుండి పారిపోతాడంటే దేవునికి లోపడ్డం అంటే వచ్చి ఆదివారం కనపడి మిగతా సోమవారం నుంచి శనివారం దాకా నీ ఇష్ట ప్రకారంగా దేవునికి లోపడ్డం అంటే ఆదివారం కనపడి మిగతా నెల వచ్చి ఏదో కష్టమో నష్టము ఎవరో వచ్చి ప్రార్థనలు పెడితే ఏదో జరిగితే గొప్పగా ఒక రోజుకి సాక్ష్యం చెప్పి దేవుడు ఇట్లా చేసిండని చెప్పి మిగతా నీ ఇష్ట ప్రకారంగా దేవునికి లోపడ్డం అంటే దేవుని వాక్యము నీ యొద్ధకు వచ్చినప్పుడు సాత్వికంతో నువ్వు దాన్ని పరిశీలించి పరీక్షించి నేను నువ్వు తగ్గించుకోవడమే లోపడ్డం అన్నట్టు ఇది తెలియదు దేవునికి లోపడ్డం అంటే అదే కదా లోబడితే ఏమవుతావు దేవుని వాక్యానికి లోబడితే ఏమవుతుంది సాత్వికముతో ఆ వాక్యము జీవితాల్లోకి వెళ్ళి కార్యాన్ని చేస్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని చూడాల మనుషులను చూస్తే కాదు కదా మనుషులను చూసి వాక్యాలు వినేవాళ్ళంటారు వీళ్ళంతా వేషధారణ జీవితాలు అన్నట్టు చూడు అది ఆరాధన అన్నట్టు ఏ ఆరాధన మనిషిని చేసే ఆరాధన అన్నట్టు అపవిత్రంగా వాళ్ళు వ్యభిచారంతో ఉన్న వాళ్ళంటే వీళ్ళే వ్యక్తులను పూజించి హృదయాల్లో తెచ్చిపెట్టుకునే ప్రతి అపవిత్రుడే ఎందుకు దేవుడి వాక్యం ఇంత స్పష్టంగా చెప్తుందంటే విగ్రహ అంటే తెలియని వాళ్ళు వాళ్ళని ఏదో తెలుసుకుని దాన్ని పూజించి వాళ్ళు విగ్రహారాధ్యాలంటున్నాం ఈరోజు నువ్వు ఇంటిని ప్రేమిస్తే నీ ఇల్లే నీకు ఒక విగ్రహం ఈరోజు నీ ఉద్యోగం ప్రేమిస్తే అదే నీ విగ్రహం నువ్వు భార్యను ప్రేమించిన ఎందుకు నా శిష్యుడు కానేరు అక్కనైనను తల్లినైన తండ్రినైనను చూడండి దేనినైనా ప్రేమించేవాడు నాకు శిష్యుడు కానేరుడు అని చెప్పిండు తన ప్రాణాన్ని ప్రేమించేవాడు కూడా నా శిష్యుడు కాడు కేసుప్రభు ఏమన్న అపత్తి కూడా మనుషుల దృష్టికి ఘనమైనది దేవుని దృష్టికి అసహ్యమని చెప్పిండు చూడండి మనం పరిశీలించుకోవాలి నిజంగా నీకు దేవుని పట్ల భయం కలిగిన భక్తి కలిగిన దేవుని వాక్య జీవించేవాడివి అయితే నువ్వు వచ్చి ఈరోజు దేవుడిని నాతో మాట్లాడతాడు ఆ చెప్పేవాడు ఎవడైతేంది వాడు చిన్నోడేంది పెద్దవాడేంది వాడు పెద్ద పాస్టర్ అయినా చిన్న పాస్టర్ అయినా ఇవి చూడరు అన్నట్టు చూసిన ప్రతి వాళ్ళు శరీర సంబంధం ఏ భేదం లేదు అందులో నేనున్న ఈ వాక్యం నాకు కూడా వర్తిస్తాను నువ్వు దేవుడు మాట్లాడాలన్న ఉద్దేశం నీకుంటే దేవుడు ఎలా ఎవరిని ఏర్పరచుకుంటాడో ఎవరిలో ఉండి ఏ రీతిగా మీతో మాట్లాడతాడో అది నువ్వు నేనేం చేయాల వాక్యంలో కనిపెట్టుకొని ఉండాలి కాబట్టి చూడండి ఇక నువ్వు నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుతున్నాను ఒకప్పుడు అవిశ్వాసినే ఒకప్పుడు గృడితనంలో ఉన్నవాడినే యేసు దేవుడు కాదని ఒప్పుకొనని వాడిని ఒప్పుకున్న వాడిని కాదు కాబట్టి హింసించినా బాధ ఎంతగానో సంఘాన్ని పాడు అది అవిశ్వాసం వలన నేను చేసినాను కానీ ఎప్పుడైతే తెలుసుకున్నానో సత్యము ఏమైనాను ఇప్పుడు విశ్వాసి లాగా మారి ఈ విశ్వాసిగా మారిన నేనేం చేస్తున్నాను ఆయన విశ్వాసం మూలంగా నేను జీవిస్తున్నాను ఈరోజు మన విశ్వాసం ఎక్కడుంది మన విశ్వాసం ఎవరి దగ్గర ఉంది నీలో నిజంగా యసు నువ్వు కూడా ఆయన విశ్వాసం జీవించాలి చెప్పండి ఈరోజు మనుషుల విశ్వాసం ఎక్కడుంది ఒక కుటుంబంలో ప్రార్థన పెట్టినాను వాక్యం చెప్పినాను అమ్మ అంతా మంచిగా ఉందని చెప్తే అయ్యా పలానా పాస్టరు స్టేజీల మీద పిలిపించి లేపుతుండ అంటని చెప్తున్నాను ఏం చెప్పాలా వాళ్ళకి చెప్పండి ఆమె విశ్వాసం ఎక్కడుంది అక్కడ ఉందన్నట్టు ఇక్కడ చెప్పిన వాక్యము ఇక్కడ ప్రార్థించిన దాని మీద లేదు ఆమె విశ్వాసం ఆ వ్యక్తి మీద ఈరోజు కూడా చాలా మంది విశ్వాసము మనుషుల మీద ఉంది అందుకు వాళ్ళ జీవితాల్లో ఎలా ఉన్నారో అలానే ఉండిపోతారు అన్నట్టు ఎందుకు వెలుగు ఎక్కడ మనుషుల్లో ఉందా వెలుగు ఏ సుప్రభుల్లో ఉంది ఎవరి మాటలు వింటే బ్రతుకుతు చెప్పిండు దేవుని నోటి నుండి వచ్చే మాటలు మన దౌర్భాగ్యం ఏంటంటే మనుషుల మాటల మీద ఆధారపడతాం కాబట్టి చూడండి ఆయన యశు ప్రభు విశ్వాసం మూలంగా జీవించున్నాను కాబట్టి ఒకటో కొరెందేలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్వారా వచనముడు నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది ఈ పౌలకే పెట్టిండ దేవుడు భారం నీకు లేదా భారం నాకు లేదా భారం చూడు ఈయన ఎందుకు అంతగా ఈ భారం నాకుంది నేనేం చేయాల పని చేయాలి క్రీస్తుని గురించిన సువార్త నేను ప్రకటించాల ఆయన రాజ్యమును గురించిన సువార్త నేను ప్రకటించాలి ఆయన నామమును గురించిన సువార్త నేను ప్రకటించాలి ఆ భారము ఒక అపస్త్రుడైన పౌలకే దేవుడు అందుకు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడు ఇది శిష్యులకు చెప్పిండు ఇప్పుడు నువ్వెవరికి ఏ సుప్రభుకి శిష్యుడు కదా చూడండి ఆయన తను చూడు అతిశయమేం పడతలేదు దాని గురించి ఆయన సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది ఈ పని నేను చేయకపోతే నమ్మకమైన వాడిగా నన్ను ఎంచుకున్నా నాకు ఇచ్చిన ఈ పరిచయను బట్టి దేవునికి ఉంటానా ఎట్లా ఉంటాను నేను ఈరోజు అలాంటి భారం నీ మీద లేదా వినే మీద చెప్పే నా మీద ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ భారం ప్రతి ఒక్కరికి దేవుడు పని అప్పగిచ్చిండు ప్రతి ఒక్కరికి వాణి సామర్థ్యం చెప్పిన తలాంతులు ఇచ్చిండు ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తారన్న ప్రతి ఒక్కరు ప్రవచిస్తారని చెప్పిండు ప్రవచించడం అంటే ఏంది ఇదే కదా సువార్తని ప్రకటించడమే కదా ఎంతమంది వాటిల్లో బాగా చూడండి ఎందుకు దేవుడు మన ఈ రీతిగా మాట్లాడుతుండే ఇక మీదటన్నా భారముతో నా పని చెయ్యి ఇక మీదటన్నా నీ జీవితాన్ని గురించి నీ గురించి ఆలోచించడం ఇంతకాలం ఇక మీదటన్నా నా గురించి ఆలోచించు అని చెప్తున్నాడు ఇక మీదటన్నా నా గురించి నా భారం ఎత్తుకొని నా గురించి నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు ఇక మీదటన్నా నీ పట్ల నాకు కలిగిన ఏదైతే ఉందో ఆ పిలుపు ఏర్పాటు విషయంలో జాగ్రత్త లేకపోతే దూరదృష్టి లేని అవుతావు గుడ్డి అవుతావు దాని ఏమవుతావు ఆయన రాజ్యంలో ప్రవేశించలేవు తలాంతులు ఇచ్చిన వాటిని భూమిలో పాతి పెడితే చేతులు నరికించి చీకటి గృహంలో పడవేయమన్నాడు యేసుప్రాభ ఈరోజు నువ్వు వింటున్న వాక్యము చెప్తున్న నన్ను నువ్వు పరిశీలించుకుంటే ఇక మీదటన్నా పరీక్షించుకుంటే యేసు ప్రభు ఇంకా రాలేదు కాబట్టి ఇక మీదటన్నా నిన్ను ఎంచుకున్నందుకు నమ్మకమైన వాడిగా పని చేయడము ఆరంభిస్తాం అన్నట్టు అందుకు పౌరు చూసుకుంటే ఏముంది నా జీవితం నాకే బాధ అనిపిస్తుంది కదా సత్యం తెలిసినాక అంతకుముందు నేను ఇట్లా జీవించినాను ఎంత బాధ అనిపిస్తుంది ఆయనకి లేదా బాధ ఇప్పుడు అది చూసుకోవడం వల్ల నేనేం చేయలేను ముందు చూసుకుంటే ఇక మీదటన్నా అప్పుడు దుఃఖపరిచిన ఆయన హింసించిన ఇక నేను సంతోషపరుస్తా ఆయనని ఆనందింపజేస్తా అన్న తీర్మానము పౌలుది ఈరోజు నీ తీర్మానం ఎలా ఉంది నీ సిద్ధపాటు ఎట్లా ఉంది ఇంకా ఐక్య విచారాలతోటి నా జీవితం ఏమైపోతుంది నా బతుకేమైపోతుంది నా పిల్లలు ఏమైపోతారు నా భవిష్యత్తు ఏదైపోతుంది నీ బ్రతుకేమైపోతుంది నీ బ్రతుకుకి నా బ్రతుకుకి ఎవరి బ్రతుకుకి ఏమీ కాదు ఎందుకు ఆయననే చెప్పిండు కదా మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుడి అని ఆకాశ పక్షులను చూడు అవి ఎత్తవు కోయవు కోట్లలో కూర్చుకునవు అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తుండా ఈరోజు నిన్ను పోషించడా చూడండి ఈ లోకంలో బతకాలా ఈ లోకంలో సాధించుకోవాలా దేవుని ఇష్టం ఉంది దానితో పాటు ఆయనేది కూడా చేస్తే ఇంకా ఇష్టపడతారు ఈలోక రీతిగా నువ్వు పొందుకొని ఈలోక రీతిగా నాకు అట్లా చేసిండు ఈరోజు నాకు ఎట్లా చేసిండు బాగానే ఉంది మంచిదే నువ్వెట్లా ఉన్నావు ఆయన పట్ల నీకు ఇచ్చిన ఇచ్చిన పనులు దానికి సమాధానం ఇవ్వాలా లేదా ఆయన ఎదుట నిలబడాలా లేదా ఈరోజు సాకులు చేపించుకొని మనుషులు కాడ నచ్చ చెప్పుకొని అట్టా ఇట్ట చెప్పచ్చు కానీ ఆయన దగ్గర ఏం చెప్తాం మనం పోయినా ఆయన రాకుండా మాంతాడా నువ్వు ఎదుట నిలబడకుండా ఉంటావా ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఉన్నత కాలం కలిసి ఆయన వచ్చినప్పుడు ముందు చనిపోయిన వాళ్ళు లేపబడతారు కదా అప్పుడు కూడా తప్పించుకోలేవు ఎందుకు పాతాలము ఆ సముద్రము పాతాలంలో ఉన్న వాటిని కూడా మృత్యువులు ఆయన ముందు అప్పగిస్తుంది ఎందుకు తీర్పు దినానికి ఎక్కడికి పోలేవు ఎక్కడ దాగలేవు చూడండి కాబట్టి చెప్తున్నాడు కాబట్టి సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది ఈరోజు ఇలాంటి భారము నీ మీద ఉందా లేదా ఉంటే నువ్వెలా ఉన్నావు నిన్ను నువ్వు ఇక మీదటన్నా ఒకవేళ ఆ రీతిగా ఉంటే ఇంకా ప్రయాసంతో ముందుకు పోతావు ఆ రీతిగా లేకపోతే మార్చుకుంటావు దేవుని కావాల్సిన వాళ్ళు మార్చుకునే వాళ్ళు మారు మనసు పొందే వాళ్ళే కావాలి అందుకే ప్రకటన గ్రంథంలో సంఘాలను కూడా దేవుడు మీరు నూతనమైన మారు మనసు పొందండి అని చెప్పాడు కాదు మేము భక్తి చూపిస్తాము మీ పట్ల భయం ఉండదు మాకు మా భక్తే చూపిస్తాము వస్తాము చూడండి ఈ రీతిగా ఉంటారు కాబట్టి చూడండి కాబట్టి చెప్తున్నారు దేవుడు పిల్లి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచనంలో ఆయన శ్రమలలో పాలివాడ నగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము కాబట్టే ఆయన ఏమేమి శ్రమలు అనుభవించాలో ఆ అననీయతో యశుప్రభు మాట్లాడి తండ్రి కాబట్టి చూడండి ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని చూడు ఆయన డెడికేషన్ ఎలా ఉంది ఆయన దృష్టి ఎట్లా ఉందో నేను బాగా చేసినాను నేను ఇట్లా ఉన్నాను నేను చెప్పుకుంటే సరిపోతుందా వింటే మీరు చేసినారా మీరు విని చెప్తే సరిపోతుందా ఒక దేవుడు ఉన్నాడు కదా తీర్పు తీర్చే దేవుడు న్యాయాధిపతి ఆయన చెప్పాలన్నట్టు నీ ఫలితనాన్ని నా ఫలితనాన్ని ప్రతి ఒక్కరి పనితనాన్ని మనల్ని మనం మెచ్చుకొని మనల్ని మనం చాలా మంది ఈ సేవకుడు అట్లా ఇట్లా అట్లా అని ఆర్భాటంగా పెద్ద పెద్ద ఏమీలు పెట్టి పెద్ద పెద్ద స్క్రీన్ లో పెట్టి ప్రతి ఒక్కరు చెప్తే కాదు కదా యసు ప్రభు చెప్పాలన్నట్టు నీ గురించి కాబట్టి సమస్తమును నష్టపరుచుకొని వాటిని తో సమానంగా ఎంచుకొని చున్నాను ఎందుకు ఈయన దృష్టి ఈయన ఆసక్తి ఈయన శ్రద్ధ ఈయన వెతుకుట్ట వీటిలో లేదు ఒకవేళ వీటి పట్ల ఉంటే ఇది ఉండదు అంతే కదా లోకము లోకాన్ని ప్రేమించేవాడు దానిలో ఏముంటది శరీరాస నేత్రాస జీవపడము గర్వం వస్తుందా లేదా నేనేదో గొప్పవాని నేనేదో మంచి చేస్తున్నానని చెప్పుకోవాలనిపిస్తుందా లేదా అయ్యో నన్ను పది మంది పొగడాలి పది మంది నన్ను చూడాలి ఇది అన్నట్టు ఈ లోకంలో ఉన్న వాటిలో పడ్డామనుకో ఆ ఊపిల నుంచి బయటకు లేవడం ఇంకా కష్టం అన్నట్టు కాబట్టి నేనేం చేసిండు అది చేయాలంటే ఇది తృణీకరించుకోవాలి వీటిలో నేనేమైపోవాలా నన్ను నేను త్యాగం చేసుకోవాలి ఎస్ ప్రభు చేసుకోలేదా త్యాగము ఆయనతో పోచుకుంటే నేనెంత నువ్వెంత ఎవరైతే ఎంత చెప్పు నువ్వు బిషప్ అయినా ఎవరెండు పోయినా లేదా నేను ప్రవక్తని నేను ఆపోస్తులని నాకు ఇంత పెద్ద సాధనం ఉంది నాకు ఇన్ని బ్రాంచులు ఉన్నాయి నేను అంతా ఎంత అని ఎవరికి లాభము ఎవరికి అది యోగ్యకరము ఆయన చెప్పాలన్నట్టు నేను గురించి నువ్వు సాక్ష్యం నీ సాక్ష్యం ఏమాత్రము పనికి రాదన్నట్టు ఆయన నీ గురించి సాక్ష్యం ఇవ్వాల నేను చెప్పుకోవచ్చు కదా నా గురించి నేను అలా ఇలా అని ఏముంది నా గురించి చెప్పుకోవడంలో ఏముంది నాలో అతిశయం చెప్పుకోవడానికి నేను ఏ పాటి వాడిని నా ద్వారా ఏమవుతుంది ఒక తల వెంట్రుగా రాలగలుగుతుందా ఆయన లేకపోతే యశుప్రభు లేకపోతే సమస్తమును చేయవాడు మనలో ఉండి సమస్త కార్యములు జరిగించేవాడు ఏ సుప్రభ కాబట్టి ఆయనని మహిమపరచాల దాసులమైన మనం మనల్ని మనం కాదు కాబట్టి సమస్తమును నష్టముతో చూడను నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను ఇది వరకే నేను గెలిచి ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది నేను అనుకోవటం లేదు నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దాన్ని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకునను అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడు క్రీస్తు ఏస్తున్నందు ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానం చూడండి లోకంలో కష్టపడితే గుర్తింపిస్తారో నిన్ను గౌరవిస్తారో మర్యాదిస్తారో లేదా నీ పనితనాన్ని మెచ్చుకుంటారో మెచ్చుకో ఎందుకంటే మోసగాలు ఎవడు న్యాయంగా ఉన్నాడు అంత అక్రమము అన్యాయము అంత దుర్మార్గం కానీ నిన్ను మార్చుకొని ఈ రీతిగా నువ్వు ఆయనలో పడితే ఈ దేవుడి దగ్గర మాత్రము నీకు బహుమానం ఉంటుంది అన్నట్టు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ జన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తాడు దేవుడు ఎస్సు ప్రభు ఏమి పక్షపాతం కలిగిన దేవుడు కాదు కదా అయ్యో నా కోసం యాభై ఏళ్ళు ఉన్న సేవకుడు కాబట్టి నా కోసం చేసిండు ఈయన రెండు సంవత్సరాలు వచ్చిండు నాలుగు సంవత్సరాలు చేసిండు ఎస్ ప్రభు ఎన్ని సంవత్సరాలు చేసిండు ఈ లోకంలో మూడున్నర సంవత్సరము నాలుగు సంవత్సరాలు కాబట్టి ఆయన చేసింది పరిచర్య కాదని ఏం చేస్తున్నాం ఎన్ని సంవత్సరాలు ఉన్నది కాదు ఎంత మట్టుకు ఆయన కొరకు నిలబడ్డవు ఆయన పట్ల ఏమి సాధించినావు ఏసు ప్రభు సాధించండి మనలందరినీ రక్షణలోకి నడిపించండు అపవాదిని ఓడించండు ఆయన గెలిచిండు ఈరోజు నువ్వెంత మటుకు గెలిచినావు కాబట్టి దేవుడు చెప్తుండడు క్రీస్తు ఏసునందు ఉన్నతమైన పిలుపునకు కళ్ళు బహుమానము పొందవలనని గురి యొక్కకే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లు పరిగెత్తుడి పరిగెత్తమని చదువుతాడు మనమేమో చిన్న గొర్రెపిల్ల పెద్ద గొర్రెపిల్ల చూడు యుహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అలయక పరిగెత్తతుతరు సొమ్మశిల్లగా వెళ్ళుదురు ఎందుకు ఆ బలం వస్తే దేవుని శక్తినిలోకి వస్తే నిజంగా దేవుని శువార్త ప్రకటించాలన్న ఆసక్తి శ్రద్ధగా ఉంటుంది ఉంటవారు చెప్ పౌలు ఉంటారు ఎంత ప్రాయసపడ్డాడు తన జీవితంలో ఎంతగా త్యాగం చేసుకున్నాడు ఎంతగా తనను తాను అన్నిటిని నష్టపరుచుకుని తన శరీరాన్ని తాను ఎంతగా నల్లగొట్టుకున్నాడు ఇలా ఉంటేనే నీకు బహుమానం అన్నట్టు ఇలా ఉంటే ఏం చేసినవో చూపించడు పౌలు చేసి చూపించండి చేసిండు చూపించండి ఈరోజు నువ్వు నేను చేసి చూపించాలి ఏం సాధించినవన్నట్టు ఎస్ ప్రభు చేసిండు చూపించండి మనకు కనపడతలేదా మనకి ఏం చేసిండో ఏం చూపించండు పౌలు ఏం చేసిండో ఏం చూపించిండో కనపడతలేదు ఈరోజు నువ్వేం చేస్తున్నావో ఏం చూపించాలి కదా నీ వెలుగు అనే పిల్లకు కనపడాలి కదా గుట్టిగా వెలిగినానని చెప్పుకుంటే కాదు కదా కాబట్టి దేవుడు చెప్తుడు ఎంతమంది అయితే ఉంటారు ఒక్కడే బహుమానము ఆ ఒక్కడిని నేను కావాలా అన్నది ఆయన ఆసక్తి కాబట్టే కష్టపడుతున్నాడు ప్రయాస పడుతున్నాడు పరిగెత్తుతున్నాడు అలాంటి ప్రయాసము అలాంటిది మనం కలిగి ఉన్నాము కాబట్టి చూడండి మరియు పంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉంటాను వారైతే క్షయమైన కిరీటము పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము కాబట్టి చూడండి అక్షయమైన కిరీటం ఈ బహుమానం ఎవరు ఇవ్వగలరు పలానా బ్రదర్ మెచ్చుకొని పిలిచి సన్మానించి తల మీద పెడితే సరిపోతుందా లేదా పలానా వ్యక్తులు పిలిచి నా గురించి పది నిమిషాలు గౌరవంగా బాగా గొప్పగా చెప్పి సన్మానించితే సరిపోతుంది ఎవరు సన్మానించాలా నిన్ను దినం ఎవరు నిన్ను గౌరవించాలి ఎవరు నీకు కిరీటం పెట్టి సింహాసనాల మీద కూర్చొని పెట్టాలా ఏసుప్రభు కాబట్టి ఆయన దృష్టికి నువ్వు చేస్తున్నది ఎలా ఉందన్నది నువ్వు చూసుకోవాలన్నట్టు కాబట్టి ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను ఏంటంటే చూడండి తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో నేను ఇప్పుడే ప్రాణార్పణగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడి తిని కాబట్టి ఆయన ఏం పోరాటం చేసిండో ఈరోజు నీ కన్నులు కనపడట్లేదా బైబులు ధరిస్తే కొత్త ఓపెన్ చేస్తే అన్ని ఆయన పత్రికలు ఎట్లా ప్రయాసపడ అనేక పదాలు నదుల్లో ఆటంకాల్లో రాళ్ళతో కొట్టించుకోవడంలో ప్రతిదీ ఆయన చేసింది చూపించింది నువ్వు చూడట్లేదా నేను చూడట్లేదా ఎవరు చూడట్లేదు కాబట్టి ఆయన చెప్పుకున్న సాక్ష్యము నమ్మదగినది అది దేవుని దృష్టికి పూర్ణ యోగ్యమైనది ఎందుకు ఈ వాక్యము ఈ బైబుల్ సత్యము కాబట్టి కనిపిస్తుంది ఈరోజు నువ్వేం చెప్పుకున్నావు వాడట్లా వీడిట్లా వాళ్ళట్లా వీళ్ళు అంటున్నావు కానీ వయ్యే రోజన్నా నువ్వెట్లా ఉన్నావు నీ పిలుపు పట్ల నీ ఏర్పాటు పట్ల దేవుని పట్ల పరిచయ విషయంలో నిన్ను ఆయన నమ్మకమైన ఎంచుకున్న దాని పట్ల ఏ రోజైనా నువ్వు ఎలా ఉన్నావు ఏ చూసుకున్నావు అందుకు వేషధారకులారా మొదట నీ కంటిలో నలుసు తీసుకొని నీ సహోదరుల్లో దూలం తీమా మన కంటలో నలుసు తీసుకోము ఎదుటివారి కంటలో చూస్తాం ఇది వేషధారకుల జీవితం ఎందుకు మన కంటిలో నలుసు తీసుకొని మీ కళ్ళు బాగా జాగ్రత్తగా కనబడితే అప్పుడు ఎదుటివారి దాన్ని మనం చేయాల మనమేమో మార్పు చెందము మనం ఎక్కడా ప్రయాసపడము మన అలవాట్ల్లో కానీ మన జీవితంలో కానీ మాటల్లో కానీ వేటిల్లో మార్పు ఎక్కడ కూడా దేవుని పట్ల విషయంలో ఏమాత్రము ప్రయాసపడము కానీ మనం మాత్రము ఎంత కాడికి ఎదుటి వారిని అలా ఉంటది ఎలా ఒక పరిసయుడు నిలబడి చేస్తూ ప్రభుకి ప్రార్థన చేసిండు ఒక సుంకర్ వచ్చి ప్రార్థన చేసి ఈ పరిసయుడు ఆ సుంకరిని చూపించి వాడు ఇట్లా ఉన్నాడు వాడు ఇట్లా నేను ఇట్లా చేసినాను అన్ని చేసినాడు ఇన్ని చెప్పు కానీ ఈ సుంకర్ ఏం చేసిండు దేవుని వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ఇష్టపడకుండా ఎందుకు ప్రార్థన ఇతను హెచ్చించుకోవాలి ఎంతకాడికి మనల్ని మనం హెచ్చించుకుంటూ మనం ఎట్లా ఏది ఉంటే నీ క్రియేది కనిపించాలి కదా నీ జీవితం కనిపించాలి కదా అనేకులకి మాదిరిగా ఉండాలి కదా అనేకులని నీ జీవితము నా జీవితం మన సాక్ష్యాలు ప్రభావితం చేయాలి కదా అలాంటప్పుడు ఎక్కడుంది నీ సాక్ష్యం కాబట్టి మనం గ్రహించుకోవాలా నీ విధానం వెలిగితే ఆ వెలుగు కనిపించాలి కాబట్టి పౌరులు చెప్తుండే మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని ఎందుకు నేను నమ్మకంగానే ఉన్నా ఎలా ఉన్నాను ఎలా ప్రయాసపడ్డాను ఎలా చేసినాను సమస్తము తేటగా దానికి ప్రతి స్థలంలో మాకు దేవుడే సాక్షి అని చెప్తాడు ఎందుకు మేము మనుషులు చూసి కాదయ్యా మేము ఏం చేస్తున్నాము ఒక దేవుడు చూచే దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు మాలో ఉన్న దేవుడు మేము వేషధారకుల్లాగా మేము లేము మేము ఆయన దృష్టికి యోగ్యులుగా మేము కాబట్టి ఆ దేవుడే మా గురించి సాక్ష్యం ఇస్తున్నాం యశు కూడా తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తుండనే చెప్పింది వాళ్ళకుందా ధైర్యం ఈరోజు అదే ధైర్యంతో నీ నోటితో నువ్వు చెప్పగలవు అలా చెప్పిన నాడే నువ్వు సాధించిన అలా చెప్పన్నాడు ను అపధికుడివి అన్నట్టు కాబట్టి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఒకప్పుడు అవిశ్వాసినే కానీ విశ్వాసిగా మారి యేసుప్రభు యొక్క విశ్వాసం జీవించి అనేకులని ఆ విశ్వాసంలోకి రాగలిగేలాగా అదే కదా నా పరుగు అనేకులు ఆయన రక్షణలోకి రావాలా అదే కదా నా పిలుపు కాబట్టి నేను జాగ్రత్త కాబట్టి నాకేమొస్తుంది ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది చూ ఆయన చనిపోలేదు కానీ తనకు కలిగే బహుమానం ఏందో కూడా చెప్పగలుగుతున్నాడు ఎందుకు చేసిన వాడు ధైర్యంగా చెప్పగలవు ఈరోజు నువ్వు చెప్పగలవా ధైర్యంగా నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని నువ్వు చెప్పగలవా అలా చెప్పిన నాడే నువ్వు సాధించిన వాడు కాబట్టి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు ఏ దినమందు ఆయన రాకడ దినమందు చూడండి నీతిగల న్యాయాధిపతి అందుకు పోయిన ఆయన రాక మానుడు వచ్చిన ఆయన ఎదుట నువ్వు ఆయన నితో మాట్లాడక మానవు ఎందుకు ఆ రోజు ఉంటుంది మనందరి జీవితంలో నిజమైన తీర్పు చూడండి కాబట్టి నీతి న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును అంటే ఈ రీతిగా ప్రయాస నా పరుగును కడముట్టించుతుని మంచి పోరాటము చేసినాను నా విశ్వాసాన్ని కాపాడుకున్నా ఆయన పిలుపు పట్ల ఏర్పాటు పట్ల నేను జాగ్రత్త పడ్డాను కాబట్టి నేను పరిగెత్తినాను కాబట్టే ప్రయాసపడ్డాను కాబట్టి ఆ బహుమానం నాకు ఉంది నాకుంది అని ధైర్యంగా చెప్తుండవు కాన్ఫిడెంట్ గా హండ్రెడ్ పర్సెంట్ అది నాకే కాదు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును ప్రతి ఒక్కరికి అలా ప్రతి ఒక్కరికి అది పొందాలంటే కాదు కదా ఎలా ఉంటది ఆయన ఎట్లా ప్రాయసపడిండో మనం కూడా అట్లా చెప్తున్నప్పుడు నువ్వు చేసినవా అని నన్ను విమర్శించవచ్చు అందుకే చెప్పిన నాతో మాతో అంటే నాతో కూడా మాట్లాడుతుండే మీతో కూడా మాట్లాడుతుండ అంటే నువ్వు కూడా ఇలా చేయాలా ఈనే మీరు కూడా ఇలా చేయాలంటే నేనేదో సాధించినాను కాదు కదా కాబట్టి ఇలా ఉంటేనే మీ సాక్ష్యము నమ్మకమైనది అది దేవుని దృష్టికి యోగ్యమైనది అన్నట్టు ఈ పౌరులు ఉన్న జీవితము ఎలాంటి వ్యక్తి ఎలా మారి ఎలా ప్రాయస్పడి ఎంత ధైర్యంగా సాక్ష్యం ఇస్తుంది నాకు వరకు నీతి కిరీటం ఉంచు అది అంతా ఈజీగా వస్తుందా ఎంత ప్రయాసపడాలా ఎంతగా నీ నీ జీవితంలో నువ్వు అన్నిటినీ తృణీకరించుకోవాలా తనను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంది నీ ఇష్టాలు చంపుకోవాలా ఆయన నిమిత్తం వచ్చే అన్నిటినీ భరించాలా మనము అన్ని బాగుండి రమ్మంటేనే పోం మనకి తీరిక దొరికినప్పుడు మనకి సమయం దొరికినప్పుడు మనకి పరిస్థితులు అనుకూలిస్తే పోతాం అది గుర్తుంటే పోతాం అది వాళ్ళు పదే పదే ఎవరైనా ఫోన్ చేస్తే లేదా మనకి పోవాలా ఏదో పరిచర్ చేయాలని అనుకుంటే పోతాము తప్ప ప్రయాసమతో ప్రేమతో ఇష్టమతో చెయ్యమన్నట్టు ఎందుకు ఈ రీతిగా ఉంటే కాదు కదా విధానము కాబట్టి నువ్వే రీతిగా ఉన్నావో నీ జీవితం ఎసుప్రభుకు తెలుసు యహోవారు హృదయ అంతర్ందర్యంలో పరీక్షించేవాడు పరీక్షించడు పరిశీలిస్తాడు కూడా పుట్టిగా చెబితే కాదు కదా ప్రతి ఒక్కటి ప్రతిదీ చూసే దేవుడు కాబట్టి అలాంటి దేవుని ఎదుట నిలబడక తప్పదు మనం అందరం చూడండి ఈరోజు మనల్ని ఎవరు మెచ్చుకోవడం కాదు దేవుడు మెచ్చుకోవాలి అలా మెచ్చుకోవాలంటే నువ్వు నువ్వు ఎంతగా ఆయన పట్ల ఉపేక్షించుకోవాలా ఎంత ప్రయాస పడాలా నీ ఆసక్తి కానీ నువ్వు ఎలా వండాలా అవన్నీ చేసి చూపిస్తేనే ఈ సాక్ష్యం నువ్వు చెప్పగలవన్నట్టు ఇది చెప్పిన నాడే నువ్వు సాధించిన వాళ్ళం ఎవ్వరేమైనా కానీ ఎందుకు చేసిన వాడికి నీకు తెలియదా ఏ రీతిగా ప్రయాస పడుతున్నావు ఏ రీతిగా ఆయన పరిచయ కొరకు వెళ్తున్నావు ఎట్లా నిన్ను నువ్వు నలగొట్టుకుంటున్నావు ఎట్లా నీకు వచ్చే ఆటంకాలు అనుకూలమై లేని పరిస్థితులు అన్నిటినీ ఎదుర్కొంటున్నావు ఎట్లా నువ్వు ముందుకెళ్తున్నావు ఏ రీతిగా ఆయన యొక్క పట్ల సిద్ధపడి ఆసక్తితో జరిగిస్తున్నావు ఇది నేను చెప్తే ఏముంది నీకు తెలియదా నువ్వే రీతిగా ఉన్నావు కాబట్టి నీకు తెలుసు ఆయనకు తెలుసు మధ్యలో నన్ను నిలబెట్టి ఈరోజు నితో మాట్లాడుతున్నాడు నన్ను చూస్తే నువ్వు ఎప్పటికీ మారవు మారని మార్పు చెందని ఆ రీతిగా జాగ్రత్తను పడని ప్రతి ఆయన వస్తాడు కదా ఖచ్చితంగా వస్తాడు నిలబడతావు ఆయన కూడా నీ ఎదుట ఉంటాడు ఆ దినము దేవుడు మాట్లాడతాడు పలాన ద్వారా పలానా విధానంగా నీ దగ్గరకు వచ్చిన నువ్వు నన్ను ఏం చేయాల దూరదృష్టి లేని వాడివైనావు గుడ్డివాడివైనావు కాబట్టి నేను వచ్చి నీతో మాట్లాడినా నువ్వేం చేయలేవు గ్రహించలేకపోయినావు కదా అలా ఆకలి వాడితో వచ్చినా పరదేశీగా ఉన్నవాడిలో నీ దగ్గరకు వచ్చినా కానీ నువ్వు నన్ను చూడలేదు చేయలేదు దేవుడు మాట్లాడతాడు ఆయన బిడ్డల ద్వారా ఆయన ఏర్పరచుకున్న వాళ్ళ ద్వారా నీ పని నా పని ఏంటంటే పరిశీలించుకోవడము పరీక్షించుకోవడము ఈ వాక్య నీ జీవితం ఎలా ఉంది అనేది చూసుకుంటే దానికి తగినట్లుగా ఉంటే జాగ్రత్త ముందుకు వెళ్ళాలి లేకపోతే నిన్ను మార్చుకొని ఇక మీదటన్నా అలా జీవించడానికి ప్రయాసపడాల అందుకు దేవుని వాక్యం కావాల మనుషులకి అందుకు ఆయన మాట్లాడే దేవుడు పూర్వకాలం నుండి నానా విధంగా మాట్లాడి ఇప్పుడు తన కుమారుడు ద్వారా ఆ కుమారుడు ఎవరు పరిశుద్ధాత్మ మనలో ఉండి మన ద్వారా మాట్లాడుతుంటాడు మాట్లాడటమే కాదు ఉచ్చరింపు శక్యం కానీ మూలుగులతో కూడా మన గురించి విజ్ఞాపన చేస్తాడు ఎందుకు ఆయన కొంది భారం ఏసు ఎందుకు ప్రాణం పెట్టినవాడు కాబట్టి నీ పట్ల ఆశ కలిగి ఉన్నవాడు కాబట్టి నిన్ను ఏర్పరచుకున్నవాడు కాబట్టి ఆయన పిలుపు ఏర్పాట్లో నువ్వు ఉన్నవాడివి కాబట్టి నీకంటూ ఒక పరిచయం నమ్మకంగా ఇచ్చిండు కాబట్టి దానిని నీవ్ ఎట్లా ఉన్నావు అన్నది నువ్వు చూసుకోవాలన్నమాట కాబట్టి ఒకప్పుడు దూషకుండి హింసకుండి అనేకరున్నాయి కానీ నన్ను ఏం చేసిండు బలపరిచిండు ఈరోజు బలపరిస్తే నువ్వేం చేయాలా అనేకులని బలపరచాలి ఈరోజు వెలిగింపబడిన నువ్వేం చేయాలా అనేకులను వెలిగింప చేయాలా ఈరోజు మేలులు పొందిన నువ్వు అనేకులకు జీవితంలో మేలుకరంగా నువ్వు ఉండాలా ఆశీర్వదింపబడిన నువ్వేం చేయాలా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంతే తప్ప నన్ను అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని నీ గురించి నువ్వు చెప్పుకొని చెప్పినది కాదన్నట్టు పాపంలో ఉన్న మనల్ని ఎందుకు మార్చుకున్నాడు ఆయన విధానంలో చూపించిండు ఆ విధానంలోకి అనేకులు రావాలి అదే దేవుని ఉద్దేశము దేవుని దృష్టి కాబట్టి ఈ రీతిగా దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు ఎంతమంది దీని సాత్వికమతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు ఎంతమంది తిరస్కరిస్తారు నాకు లేదు ఎందుకంటే ఒక వాక్యం చెప్తాను ఎందుకంటే లేట్ అయిపోయినా కానీ ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది ఏ హెచ్కెల్ గ్రంథంలో మూడో అధ్యాయంలో ఇక్కడ ఏముంటుంది పద్దెనిమిదో వచనంలో అవశ్యముగా నీవు మరణం అవుదు అని నేను దుర్మార్గునని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అంటే అతను మరణమవుతాడు అతడు దుర్మార్గుడని నేను ఆజ్ఞ ఇచ్చినా నువ్వేం చేయాలా అతన్ని హెచ్చరిక చేయాల కానీ నువ్వు చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వాళ్ళని హెచ్చరిక చేయకయ్యూ నుండిన ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును కాబట్టి నువ్వు ఉత్తరవాదిగా ఉండాలా ఎందుకు దేవుడు ఆ రీతిగా వాక్యాలు చూపిస్తున్నాడంటే ఇక నువ్వు చెప్పడానికే లేకపోతే రేపటి దినం నువ్వు నిలబడాలా ఎందుకు ఉత్తరవాదివి నువ్వే చూడండి అయితే నువ్వు దుర్మార్గుణ్ణి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడలా అతడు తన దోషమును బట్టి మరణమును గాని నీవు తప్పించుకున్నావు ఎందుకు నీకు ఏదైతే నేను చెప్పినానో ఆజ్ఞ ఇచ్చినాను నువ్వేం చేసినావు దాని ప్రకారంగా చేసినావు కాబట్టి నీవు ఉత్తరవాదివి కాదు ఒకవేళ చేయకపోతే నువ్వు ఉత్తరవాదివే వాడి పాపమును బట్టి దోషమును బట్టి వాడు చనిపోయినా నువ్వు మాత్రం ఉత్తరవాదిగా ఆయన ఎదుట నిలబడాల మరి నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తను చేసిన నీతి జ్ఞాపకమును రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అయితే పాపము చేయవలదని నీతిగల వాణిని నువ్వు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయగా మానని అడల అతడు అవశ్యముగా బ్రతుకును నీ మటుకు నీవును నీ ఆత్మను తప్పించుకుందువు ఇందుకు బోధకులమైన మనం కఠినమైన తీర్పు పొందుకుంటామంటే నీకు ఏదైతే బయలుపరిచిండో ఏదైతే చూపించిండో అది నువ్వు చెప్పాలి చెప్పకపోతే దానికి తగిన ప్రతి ఫలము తప్పదు దేవుని ఎదుట ఒక దినం ఆ దినము అతి భయంకరమైన దినము కాబట్టి దానిని ఎవడు తాళగలడు అని చూడండి ఆయన కోపంతో ప్రచండమైన ఉగ్రతతో వచ్చే దినం కాబట్టి మన పట్ల దేవుడు అపగించిన ప్రతి దానిలో అందుకు పౌలు పత్రికలు రాసిండు ప్రేమ చూపించిండు ప్రతి సంఘాన్ని లేకపోతే ఆయన ఉత్తరవాది అవుతాడు అన్నట్టు ఈరోజు నువ్వు ఉత్తరవాదిగా ఉంటావా హెచ్చరిస్తావా అన్నది వాళ్ళ తీర్మానం వాళ్ళ సిద్ధపాటు మాట్లాడే దేవుడు మాట్లాడింది కాబట్టి ఆయన మాట విని మనం దాని చొప్పున నడుచుకుంటే అది లోబడిన జీవితం అన్నట్టు అవుతున్నాను తండ్రి కృపా కనిక్రమ గల ఈ నికు నీకు వందనాలు ప్రభానాయన ఈ రాత్రికాల సమయం అందు ఆ పౌలు ద్వారా మీరు మాట్లాడనారు ప్రభా ఒకప్పుడు అవిశ్వాసే ప్రభా తెలియక చేస్థితిని కానీ కనికరించబడితేను అన్నాడు ప్రభా ఈ రోజు మేము తెలిసి కూడా అన్ని పాపాలే చేస్తున్నాం ప్రభా తండ్రి ఇల్లు ఒక రీతిగా ప్రభా సమర్థించుకుంటున్నాం ప్రభా నాయన ఇల్లొక రీతిగా రాజీ పడుతున్నాం కానీ చెప్పే కారణాలు సాకులు నెపములు అవి ఏవైనా ఒక దినము మీరు వస్తే మీ ఎదుట మేము నిలబడతాం ప్రభా ఆ దినము మహిమతో ఉన్న వారిగా ఆ భూమిలో పాటి పెట్టిన మేము నిలబడతాం అన్నది ఇది వాళ్ళ తీర్మానాన్ని బట్టి కాబట్టి నా తీర్మానాన్ని నా ఏర్పాటును బట్టి నేను కూడా ప్రభా నాయన తండ్రి మీ కొరకు నాయన ప్రాయస్తముతో పౌలు ఎట్లయితే పరిచయం చేసిండో మీరు పక్షపాతం కలిగిన దేవుడు కాదు ప్రభు ఎవరిలో ఆసక్తి శ్రద్ధ చేయాలన్న ఆసక్తి ఉంటదో అలాంటి వారిని వాడుకునే దేవుడో తండ్రి అలాంటి వారిలో ఉండి నీ చిత్తాన్ని జరిగించే దేవుడో ప్రభ అలా నాయనా తండ్రి మాకు నీ ఆశ ఉండాల పౌలు ఎలా అయితే సువార్థ ప్రకటన చేయవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అన్నాడు ప్రభ ఆ భారం ఉంది కాబట్టి పనిచేసిండు ప్రభ బహుమానం పొందగలిగిండి అలాంటి భారము మా అందరికీ అనుగ్రహించిన అవుతండి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నువ్వు ప్రతి ఒక్కరిని సువార్థ ప్రకటన చేయమని అలా మేము సువార్త ప్రకటించాలా మా వంతులో మేము నిలవాలా ప్రభు మా ఇచ్చిన పిలుపుని ఏర్పాట్లో మేము నిత్యం చేసుకొని మరీ జాగ్రత్త ఈ వాక్య నా జీవితం మీకు అంగీకారంగా లేకుంటే నన్ను క్షమించి ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చమని ఏ సుక్రీస్తు నామంలో ప్రాధిత్యం వేడుకుంటున్నాం తండ్రి రెగ్యులర్ గా చేసే ప్రార్థనాంశాలు బ్రదర్ ఒక్కరు చేయండి ఎవరంటే నర్సమ్మ సిస్టరు కామమ్మ సిస్టర్ గురించి వాళ్ళిద్దరు క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు అలాగే రాజన్ గురించి ఆ యొక్క చిత్ర అనే ఒక టీం లీడ్ ఆమెకి ఆయనకి ఆపర్లేటర్ ఇవ్వాలని ప్రార్థించండి రిషిత అనే చిన్నపాప గురించి అలాగే రవిచల్ల బ్రదర్ ఆరోగ్యం గురించి రేణుకా సిస్టర్ ఆరోగ్యం గురించి కావ్య సిస్టర్ ఆరోగ్యం గురించి అభి అనే బ్రదర్ ని దేవుడు స్వస్థ జ్వరం నుంచి ఏసు బ్రదర్ ని ఆటని ఆయన ఆయాసంతో బాధపడుతున్నాడు దేవుడు స్వస్థపరచాల ఎవరు చేస్తారంటే అయ్యన్న బ్రదర్ ప్రార్థిస్తారు తర్వాత అన్న మనకి ఆశీర్వాదం అన్నా ప్రజరాడన్నా ఇప్పుడే జస్ట్ మా చిన్నప్పుడు వచ్చిందన్న కొంచెం ప్రార్థన చేస్తాం మాషులకు దేవ మా ప్రియ పర్లోకపు తండ్రి ఎంతో వందాలు ఇస్తాయా జీవం తండ్రి జీవాధిపతి సర్వశక్తి ఎంతో వాందాలు ప్రభావ ఇంతవరకు ప్రభావ నేను మీ వాక్యందరం మీరు మాట్లాడి మమ్మల్ని బలపచ్చినైనా ప్రతి దశలోనైనా మీకు విదేక చూపించి మేము పైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయాలా ప్రభావా గొప్ప దేవానికి ఎంతో వందలు అర్పించుకున్నైనా మీరు ఆకడ తొడిగి ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ ప్రతి ఒక్క జీవితంలో మీ ప్రాణాలకి ఉంది ప్రభావ అది మీరు ఏ రీతిగా నడిపిస్తారో ప్రభావం మేమందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి మేము ముందు పోాలని సహాయపడండి గొప్ప దేవానికి వందాలు చెల్లించినమైనా మీరు ఆకరి దినాన్ని ప్రభావ అనేకుల ప్రభావ మేము ఎంత నడిపించే వాళ్ళగా ఉండాలా ప్రభ అనేక గొప్ప జన సమూహాన్ని ప్రవ ఓ ప్రభావ అనేక ఆత్మల ప్రభావించే తీసుకొని రావాలా రెండు సేవలకు మిమ్మల్ని నడిపించమైన గొప్ప దైవానికి ఎంతో వర్ణాలు చెల్లిస్తాం కావ్యశిస్త్ర గురించి మేము ప్రాదిష్టమైన దేవా కొడుకు గురించి మేము ప్రార్థిష్టం దేవాడ మీద తాకని ప్రోవా ఆ చెవిలో పెడుతున్న దృష్టాత్మని ఏసుక్రీస్లో గద్దిస్తున్న దృష్టాత్మ చెవి ఆజ్ఞాపిస్తున్నాను ఏసుక్రీస్తున్నాము ప్రభావ కుటుంబాలకు సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాయి స్వస్థ పక్షాన్ని మహిమం చీకటి శక్తి నుంచి విడిపించండి ప్రోవా ప్రతి బంధకాలు ఏసుక్రీస్తానంలో పెతికిపోనుమాక హలవీ సహాయపడి మన ప్రాధిష్టమైన నా దేవ నా తల్లి కామమ్మ నా సమస్య గురించి మేము క్యాన్సర్ తో బిడ్డలు బాధపడుతున్న ప్రో ఒక క్యాన్సర్ రోగాన్ని ఏసుక్రీస్తున్నావులో గద్దిస్తున్నాం ఆ క్యాన్సర్ దృష్టాత్మ బాక్టీరియా ఏసుక్రీస్తున్నాలు ఇప్పుడు కాలిపోనివాక ప్రభావ సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తాం మీ సగ్రీస్తున్న అమలు ప్రతి అవయానికి ప్రభావ మీ జీవంతో నింపండి ఎక్కడ కుటుంబ ప్రభావ అక్కడ మీ వెలుగు ప్రసరింప చేయమని ప్రాదిష్టమైన ఆ కుటుంబంలో అంతా రక్షణ బంధాల ప్రభావాతను మీరే సాయపడమని ప్రాధిష్టమైన ఆ రీతిగా అవచ్యాలు మీరు ప్రార్థిష్టం దేవేయడం స్వస్థపరచండి హార్ట్లు సంపూర్ణ హీలింగ్ దండి స్వస్థపరచండి ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి సంపూర్ణంగా మీకు సమర్పించుకోలేగనా సంపూర్ణ మార్మల్ రక్షణ తీయించండి తన దేశ తన జీవితంలో చేసిన కార్యాలు మీకు వందల ప్రభావ రక్షణ మార్గం అనుగరించండి అలాంటి మారుమెంట్స్ కొంచెం రక్షింపబడాలని కూడా పని గురించి మనం ప్రార్థించడం అయినా పాప తాను అప్పటి ప్రతి ప్రార్థనలు వీళ్ళని గొప్ప పద ప్రభావ మీరు స్వస్థపరచారైనా ఒక బయట శ్రమ నుంచి మరణం నుంచి ఆపడిన ప్రభావ నీకే మహమ చెల్లిస్తున్నమైనా శృతిష్టమైన ధనపరిస్తున్నమైనా నీకు ఎంతో వందల ప్రభావ ఆ బిడ ప్రభావ గత ని గొప్ప సేవకులుగా తయారు కావాలి ఒక కుటుంబి తల్లిదండ్రులు అందరూ మీ దీవించి ఆశ్రయించి మీ కొర సాక్ష్యం ఆ రీతిగా మనలో జరిగిన కష్టాలు మీరు మంచి ఆర్గ్యండి సంపూర్ణంగా నేను మీకు సమర్పించుకొని సేవ చేయాలనే సహాయపడమని ప్రాధిష్టమైన నూతన అభిషేకం నూతన జ్ఞానం చేతి నింపం ప్రభావ నా దేవానికి ఎంతో వందాలు చెల్లిస్తున్నాం అయితే రాజనిక జాబ్ సెటిల్ కావాలా మంచి జాబ్ అని ఆటంకాలు కొట్టి రండి ప్రభావ ప్రతి విషయంలో మీ కృప అనుగ్రహించడానికి ఆదిష్టమైన ప్రభావ మీ ఆకర తొలగింది ప్రభావం మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ నా ప్రభాన ఆ సమయం ఆ దినం సమీపించిన కొద్ది ప్రభ మేము ఎక్కువగా ప్రయాసపడాలా సంపూర్ణంగా ప్రభావ తండ్రి ఈ సయ మీ సేవలు మేము సంపూర్ణంగా ప్రాణార్పంగా మా జీవితాలు పోయబడాలా నాతో ఏ సయ్యా వెంబడించాలా మీకు సంపూర్ణతలో రావాల ప్రభావం మీ పరిపూర్ణతో ఒక ప్రభావ మీకు స్వరూపంలో మేము మార్చబడాల ప్రభావం ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ చేయండి కేబీపీ ఉన్న బ్రదర్స్ ఎస్ అలా కుటుంబాలందరి నుంచి మేము ప్రార్థిష్టం వాళ్ళందరినీ మీరు ప్రాదేశం తీసుకొస్తున్నమైనా మీ కృపల జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పరిచయలు మీరు దీవించండి కుటుంబంలో శాంత సంబంధించిన అనారోగ్యాలు కొట్టివేడి ప్రతి ఒక్క మీరు మీ ఆశ్రదించండి బలపరచండి వాళ్ళ ఒక సరిహద్దులు మీరు విషయాలు పచ్చిన ప్రభావం వాళ్ళ పో అంతట్లో ప్రభావ ప్రతి క్యూరిని తప్పించండి మీ అస్తం తోడుగించమని ప్రార్థిష్టమైన ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకున్న ఆయన ఆరు వందల పాల్గొన్న బ్రదర్స్ కుటుంబాలందరినీ మీరు మీ ఆకలి తొలగింది ప్రభు మేము సిద్ధపడాలని సహాయపడి అనేకులు సిద్ధపచాలో సహాయపడండి రాతి కళాశాల మంచి ఇంత్రారించినైనా మా ఆత్మ ప్రాణమును మా శరీరంలో మీకు సమర్పిస్తున్న ఏసు క్రీస్తునామలో మీరే కాచి కాపాడి మీ పర్లోక దర్శనాలు పరలోక కళలతో నింపి వాళ్ళు నడిపించి బలపరించి ప్రతి చోట మీ కురుకుమలు పెట్టుకొని మీ రామలందరూ సిద్ధపచ్చుకోమని త్వరలో రాన పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభుత్వ కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడు మాట్లాడు బ్రదర్ ఆయన చాలా ప్రదర్ హలో బ్రదర్